మహమౌనతుడా సరశక్తివంతుడా జీవంగల ప్రభానికే వందనాలు ప్రభు తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఇచ్చిన ఈ సమయం దీనం బట్టి నీకు వందనాలు అయినా మమ్మల్ని ఎంతగానో కాచికపాడి భద్రపరిచ తండ్రి నీకు స్తోత్రం నాయన ఈ దీనంలో యేసు ప్రభ సజలికలు తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిసినాం నాయనా తండ్రి రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు నాయన ఏసుప్రభ ఇద్దరు ముగ్గురు నామంట అక్కడ ఉంటాన యేసు ప్రభ మా మధ్యలో ఉన్న తండ్రి నీకు వందనాలు ప్రభా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి తండ్రి ఏసుప్రభ నీకు వందనాలు ఈ రోజంతా వచ్చిన బిడ్డ పదొక బిడ్డ దీవెన్లో ఆశీరాలు పొందును దాకా ప్రభ సర్వశక్తి మంత్రాన్ని కు స్తోత్రంలో చెల్లిసిన ప్రభా రాన బిడ్డను కూడా దీవించండి ఆశీర్వదించండి మరి ఏ ప్రాంతంలో సేవలో వాడబడుతున్న ప్రతొక బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని దయచేయండి వాళ్ళ కుటుంబాలంతా రక్షిపబడును గాక గొప్ప విజయాన్ని మీ తండ్రి నీకు వందనాలు ప్రభా ఈ రాత్రి కాలం తెలుసు ప్రభావ వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి నాయన తోడైనా నడిపించే విజయాన్ని దేండి తండ్రి ఏ విధంగా మేము తయారు కావాలో ప్రభావ ఇంకా మమ్మల్ని చూపించి నడిపించండి ప్రభావ మీ స్వారం చేత మాతో మాట్లాడండి మమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించి నేను అక్కడకై మమ్మల్ని అంతా సిద్ధపరచుకోమని వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్లపై నివసించువాడా ంగికుణయ్యా నా స్తుల పైన నివసించువాడా నాంతరంగికుణ ఏసయ్యా నీవు నా పాక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్ల వేళల జయమే పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్ల వేళల జయమే నా స్థుతుల పైన నివసించువాడా నాంతరంగి కూడా నన్ను నిర్మించిన రీతి తలచక ఎంతో ఆశర్యమే అది నా ఊహక వింతైనది నన్ను నిర్మించిన రీతి తల ఎంతో ఆశర్యమే అది నా ఊహక వింతైనది ఎరు పెక్కిన శత్రువులా చూపు నుండి తప్పించి ఏనలేని ప్రేమను నాపై కురిపించి ఎరు పెక్కిన శత్రువులా చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించి నా స్థుతుల నివసించువాడా నాంత రంగి కూడా ఏసయా ీ పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లా జయమే నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లా జయమే స్తుతుల పైన నివసించువాడా నాంత రంగికుణయా ద్రాక్ష మల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములియనా ద్రాక్ష అయిన నీలోనే బోగా వేరు పారగా మీతో మధురమైన ఫలములియనా ఉన్నత స్థలములపై నాకు స్థానం ఇచ్చితివే విజయుడా కృప చాలును నా జీవితాన ఉన్నత స్థలములపై నాకు స్థానం ఇచ్చితివే కృప చాలును నా జీవితాన నా స్స్తుతుల ంతరంగికుణాయసయా నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవే ల జయమే నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవే ల జయమే నా స్థుతుల పైన నివసించువాడా నాంతరంగి కూడా ఏసయా మీతో యాత్ర చేయు మార్గములో ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి మీతో యాత్ర చేయు మార్గములో ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి పది పదితంతుల సితారతో నిన్నేకి తేద నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి పదితంతుల సితారతో నిన్నేకి తేద నా స్థుతుల పైన నివసించువాడా నాంతరంగికుణ ఎయ్యా నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్ల వేళల జయమే నీవు నా పాక్షమై ఉన్నావు జయమే జయమే నివసించువాడీ కూడా మన ప్రభేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా అమ్మాలు శుభములు తిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాము పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవా. నా వాయిస్ వినిపిస్తుంది అక్క బ్రదర్ విన్ బర్త్ ఉంది బ్రదర్ కొంచెం వాల్యూమ్ పెంచుకుంటే ఇంకా కేంద్ర అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభావ మీ ఘనమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ గడిచిన కాలం తండ్రి నీ కృపతోని కనికరంతో నీ ప్రేమ వాత్సల్యంతో ప్రభావ కూడా తాచి కాపాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ యోగ్యతలేమలందరినీ కూడా ప్రభావ ఇంతవరకు సజ్జీలుగా ఉంచి ఈ సాయంత్రకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నేను స్థుతించుటకు నాన్న ప్రభా నీ స్వరం వినుటకు నా ప్రభావ తండ్రి మేము మొరపెట్టుకుంటకు మీరు అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి ఇంతవరకు ప్రభా పాటంతో మిమ్మల్ని మహింపరిచినంతండి మీరు మహిం పొందారని సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభా ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మాకు సహాయపడండి తండ్రినైనా ప్రభావ మేము లే రీతిగా మమ్మీ సేవించాలన్న ప్రభా తెలియజేయమని ప్రార్థిస్తూ గొప్ప దేవా నా తండ్రి నేను వాక్యం చేపన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ చెల్లు చోటును మరుగుపరచండి మీ ఆత్మతో నింపండి నా తలంపులు నా ఆలోచనలు కొట్టివేయండి నా సమస్త ప్రవర్తన ఎందు నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను నాలో ఉండి మా అందరితోనూ మాట్లాడమని మహిం పొందమని ముందున్న సమయం అంతటి మాకు దీవినకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామములు ప్రార్థించి స్థుతించి వెళ్ళిపోతున్నాను తండ్రి రోజు భూమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనం మనం ధ్యానించుకుంటాము రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనంలో ఇక్కడ అపోస్తు పౌలు గారు రోమ సంఘానికి రాస్తూ ఈ మాట అంటూ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు ప్రభువును సేవించుడి అనేటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు సంఘానికి ఆయన ప్రాముఖ్యంగా ఒక హెచ్చరికలాగా ఇది చెప్తూ ఉన్నాడు మీరు ఆసక్తి విషయంలో దీని ఆసక్తి అంటే ఆయన చివరిలో ప్రస్తావిస్తూ వచ్చాడు ప్రభువును సేవించడి దేవుణ్ణి సేవించే విషయంలో మనము మాందిలము కాకూడదు మన ఆసక్తి అనేది తగ్గిపోకూడదు ఆత్మయందు తీవ్రత మనం ప్రభువును సేవించాలి దేవుణ్ణి సేవించాలి అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు ఈ మాట సంఘానికి చెప్తూ ఉన్నాడు దేవుణ్ణి సేవించటము అనంటే చూడండి ఎలా మనం దేవుణ్ణి సేవించగలం చాలా అనుకునేది నేను మందిరానికి వెళ్తే నేను దేవుణ్ణి సేవించినట్లే నేను ప్రార్థన చేస్తే దేవుణ్ణి సేవించినట్లే నేను వాక్యం వింటే దేవుని సేవించినట్లే నేను వాక్యం చెప్తే దేవుణ్ణి సేవించినట్లే అని ఈ రీతిగా అనుకుంటూ ఉంటాం ఇందులో తప్పు లేదు కానీ ఈతో పాటు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైంది దేవుని మాటలు గైకొనడం దేవుని ఆజ్ఞలను గైకొనడం దేవుడు చెప్పింది చెప్పి చేయడం మన ప్రభు చెప్పింది చెప్పినట్టు చేయడం ఇదే సేవ అంటే సేవించమంటున్నాడు అనంటే మనంతా సేవకులము ఎవరికి అంటే ప్రభువుకు ప్రభువుకు సేవకులము అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభువుని సేవించడం ఆయన ఏది చెబితే అది చేయాలి తన ప్రభువుకి ఒక సేవకుడు ఎలా ఉంటాడు అనంటే తను ఏ ఆజ్ఞ తను ఏ ఆజ్ఞ ఇచ్చినా అక్కడికి వెళ్ళమన్నా ఇక్కడికి వెళ్ళమన్నా అది తీసుకొని రమ్మన్నా ఈ పని చేయమన్నా అది ఏ పైననే గాని ఆ సేవకుడు తప్పకుండా పాటించాల్సిందే అదాన్ని సేవించడం అంటారు అలానే మనము కూడా ప్రభువుని సేవించేటప్పుడు ఆయన ఏమి చెప్పినా అది మనం చేయవ చేయగలిగే వారంగా ఉండాలి ఆయన ఏ మాట చెప్పినా అది చేసే వారంగా ఉండాలి ఆయన ఎక్కడికి పంపించినా మనం పోయే వారంగా ఉండాలి ఆయన ఏది చేయమంటే అది చేసే వారంగా ఉండాలి అదే ప్రభువును సేవించడము ఆయన ఆసక్తి విషయంలో మాంద్యులు కాకండి అని ఎందుకు అంటున్నాడు అనంటే కొన్ని కొన్నిసార్లు ఆయన చెప్పిన మాటలు మనం పాటించే విషయంలో కొన్ని కొన్నిసార్లు మనం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం నిర్లక్ష్యంగా ఉంటాం కానీ అది మన జీవితంలో ఉండొద్దు ఏ మాట కూడా మనం నిర్లక్ష్యం వహించొద్దు ఏ మాట కూడా మనము మాంద్యం చూపించొద్దు దేని పట్ల కూడా మనకు ఆసక్తి తగ్గిపోవద్దు అన్ని విషయాలలో ప్రభు చెప్పిన అన్ని మాటలు మనం పాటించే వరంగా ఉండాలి అన్ని విషయాల్లో మనం ఆసక్తి కలిగి తీవ్రత కలిగిన వారంగా ఉండాలనేదే ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం పౌలు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ప్రభువును మీరు సేవించండి ఆసక్తి కలిగి సేవించండి తీవ్రత కలిగి సేవించండి కాంప్రమైజ్ కాకండి అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి ఈరోజు దేవుడు అంటే చాలామందికి ఎలా అయిపోయిందంటే రొటీను చర్చికి వెళ్ళడం ఇదే దేవుని కొలవడం అనుకుంటాం లేదంటే ప్రార్థనలకు వెళ్ళడం లేదంటే దేవుని ప్రార్థించడం దాటి లేదంటే వాక్యం చెప్పడం ఇంతవరకే మనకు తెలిసింది ఇంతవరకే మనం ప్రభుని సేవించడం అనుకునేది ఇంతకంటే కూడా బైబిల్లో చాలా ఉన్నాయి ప్రాముఖ్యంగా నేటి దినాలలో కొన్ని కొన్ని విషయాలు ఏ ఒక్కరు కూడా పాటించడం లేదు ఏ ఒక్కరు కూడా మనమే కాదు బయట సంఘమే కాదు ఎక్కడ కూడా ది ప్రభు చెప్పిన మాటలు ప్రాముఖ్యమైన మాటలు అవి ఎవరు కూడా పాటించటం లేదు అవి ఎవరు కూడా చేయడం లేదు అవి ఆ మాటలు అనేవి బైబుల్లో ఉన్నాయి ఈ విదానాలు యేసు ప్రభు చూపించాడు ఈ విధానాలు యేసు చెప్పాడు ఈ విధానాలు మనం పాటించాలి అనే విధానం అనేది అది ఎప్పుడో పక్కకెళ్ళిపోయింది ఆ మాటలు ఎప్పుడో మరుగున పడిపోయినాయి అటువంటి మాటలు ఏంటివో ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తున్న మనం ఆసక్తి చూపించినటువంటి మనం వదిలేస్తున్నటువంటి సంఘం వదిలేస్తున్నటువంటి కొన్ని విషయాలు ప్రభు చెప్పిన మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అనంటే ఎందుకు ఆ మాట వాడుతున్నాను అనంటే మనందరికీ తెలుసు ఆ పనులు ప్రభు చెప్పాడని మనందరికీ తెలుసు ఆ పని మనం చెయ్యాలని మనందరికీ తెలుసు కానీ మనం చెయ్యము తెలుసుండి కూడా మనం చెయ్యము మనం మన ప్రాధాన్యతలు వేరే ఉంటాయి మన ఆలోచనలు వేరే ఉంటాయి ప్రభు ఆకి కదా సెలవిస్తుంది ఇది కదా మనం చేయాలని మన మనసులో ఉంటది కానీ మనం ఆ ప్రకారంగా చెయ్యనే చెయ్యం అవేంటి అనేవి కొన్ని విషయాలు మనం ఈ రోజు చూస్తాం అది ఏంటిదంటే మొట్టమొదటిగా మార్కు సువార్త పదహార అధ్యాయము పదిహేను వచనంలో మార్కు సువార్త పదహార అధ్యాయం పదిహేను వచనంలో మనందరికీ తెలిసిన మాటే మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి ఈ మాట యేసు క్రీస్తు ప్రభార్ పునరుత్థానం అయిన తర్వాత మొట్టమొదటి ఆజ్నిగా ఇది ఇచ్చాడు ఏమని మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాట చెప్పాడు ఎవరికి అక్కడున్నటువంటి శిష్యులకు ఆయన వెంబడించేటువంటి వారందరికీ ఎవరైతే ఆయన కోరకు వచ్చారో వారందరికీ కూడా ఈ మాట చెప్పుతూ వచ్చాడు ఈ మాట అక్కడున్న వాళ్ళకే కాదు మనకు కూడా వర్తిస్తుంది మనమంతా కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి దేవుని వాక్యాన్ని చెప్పాలి యేసు ప్రభుని గురించి ప్రకటించాలి అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు చూడండి ఎక్కడ కూడా సువార్త పట్ల ఆసక్తి లేదు నేను నిజమే చెప్తూ ఎక్కడ కూడా సువార్త పట్ల ఆసక్తి లేదు కొత్త వాళ్ళకి అన్నిలకి బయట ఉన్న వాళ్ళకి సువార్త చెప్పాలనే ఆసక్తి ఏ ఒక్కరిలోనూ లేదు దేవుని సంఘానికి వచ్చేటువంటి మనుషుల్లో లేదు సంఘాలు నడిపిస్తున్నటువంటి సేవకుల్లోనూ లేదు ఎవరికీ లేదు ఎవరికి కూడా ఏసు అంటే తెలియని వారికి సువార్త చెప్పాలి వాళ్ళకి యేసుప్రభుని ఏదో ఒక రీతిగా పరిచయం చేయాలి ఏసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడో చెప్పాలి ఆయన ఎందుకు చనిపోయాడో చెప్పాలి అనే విషయము చాలా మంది ఈరోజు నిర్లక్ష్యపరుస్తున్నారు మనల్ని మనమే పరిశీలించుకుంటే మనం ఎంతమంది చెప్పండి మనకు ఆసక్తి ఉంది సువార్థ పట్ల సువార్థ చెప్పాలని మన కుటుంబంలోనే మన చుట్టుపక్కలే లేదంటే మన ఇంట్లోనే లేకపోతే మన ఇంటి చుట్టుపక్కలే మన పని దగ్గర మన మనం మనం పనిచేసే దగ్గర మనకి ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు ఎంతోమంది చాలా మంది సువార్త తెలియనటువంటి వాళ్ళు యేసుప్రభు అంటే తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనపడుతూ ఉంటారు మరి మనలో ఎంతమందికి ఆసక్తి ఉంది ఇక ఈ వ్యక్తి నాతో ఉంటాడు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు నా స్నేహితుడు నా పని చే నా దగ్గర వాడు ఇతనికి ఎలాగైనా నేను శువార్త చెప్పాలి ఇతనికి అసలు అన్యుడు ఇతనికి చేసు ప్రభు అంటే ఎవరు ఎవరో కూడా తెలియదు ఈయనకి ఎలాగైనా నేను శువార్త చెప్పాలి ఏదో క్రితం చెప్పాలి అనే ఆశ ఆసక్తి ఎంతమంది మనం కలిగి ఉన్నాం ఎంతమందిని అలా చెప్పాలి ప్రభు నేను ఈ శుభ వ్యక్తికి శువార్త చెప్పాలి ఈ వ్యక్తికి ఎలాగైనా సరే నేను సువార్త చెప్పి నేను దగ్గరికి తీసుకొని రావాలి అని వారి విషయమై ప్రార్థించే వారము ఎంతమంది ముందాం ఎంతమంది ముందాం మనల్ని మనం పరిశీలించుకోవాలి ఈ విషయంలో మనం ఎంతవరకు గట్టిగా ఉండగలుగుతున్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి అంత మాత్రమే కాదు సువార్త అనేది ఒక సత్యం ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకు యేసుక్రీస్తు ప్రభా మాట చెప్పాడు సర్వశ్లోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ఎందుకు ప్రకటించమన్నాడు అంటే సర్వసృష్టిలో ఉన్నది అబద్ధం సర్వసృష్టి నమ్ముతున్నది అబద్ధం యేసుప్రభు చెప్పిందే నిజం అదే సత్యం అందరూ అబద్ధంలో ఉన్నారు యేసుప్రభు చెప్పిందే సత్యం ఎవరికి సత్యం కావాలి ఎక్కడైతే అబద్ధం ఉందో ఎక్కడైతే అసత్యం ఉందో ఎవరైతే అసత్యాన్ని నమ్ముతున్నారో వాళ్ళకి సత్యం కావాలి కాబట్టి సత్యాన్ని చెప్పాలి అనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి సత్యం చెప్పాలి అనే విషయాన్ని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు సత్యం చెప్పండి ఎక్కడైతే అబద్ధం ఉందో ఎక్కడైతే అబద్ధపు విధానాలు ఉన్నాయో అక్కడ మీరు సత్యం ప్రకటించండి సత్యం చెప్పండి అనే విషయాన్ని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు ఆజ్ఞగా ఇస్తూ ఉన్నాడు మరి అటువంటి ఆసక్తి నేను సత్యం చెప్పాలి అది అన్ని జనులకైనా క్రైస్తవులకైనా నేను సత్యం చెప్పాలి అనే విషయము అనే ఆసక్తి ఎంతమందికి ఉంది చెప్పండి ఎంతమంది అటువంటి ఆసక్తి కలుగున్నాం ఎంతమందిని మనం ప్రార్థించే ప్రార్థనలో ప్రభా నాకు ఇన్ని విషయాలను తెలియజేశావు నాకు ఇన్ని విషయాలను నాకు బయలుపరిచావు నేను ఇవన్నీ నా కొరకు కాదు కదా ప్రభావ చేయాలి వీటితోటి ఈ విషయాలు తెలియని వల్ల చాలామంది ఉన్నారే వాళ్ళకి నేను ఎలా చెప్పగలగాను నేను ఎలా చెప్పాలి నేను ఏ రీతిగా వెళ్ళాలి అనేకులు ఈ లోకంలో అసత్యంలో ఉన్నారు ప్రభా నేను వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళి చెప్పాలి ఎలా వీటిని కన్వే చేయాలి ఎలా చెప్తే వాళ్ళు మారతారు ఎలా చెప్తే వాళ్ళు వింటారు ఈ మాటలన్నీ ఎలా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ప్రభావ ఇన్ని విషయాలు నా తెలియజేశావంటే ఇవేవి నాకు ఒట్టిగా నువ్వు తెలియచేయవు కదా ప్రభు కదా ఏ ఉపయోగం లేకుండా నాకు చెప్పవు కదా నువ్వు తెలియజేసావంటే నీ ఉద్దేశం ఏదో ఉంది అని ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగి దాని కొరకు ప్రయాస పడే ఎంతమంది దాని కొరకు మనం వెళ్ళి చెప్పాలని ఆశ కలుగున్న ఎంతమంది అందుకే అంటున్నాడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాకండి అలాని సువార్త విషయంలో మనం ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి ఆసక్తి లేకపోతే చెప్పండి మన ప్రభు మనల్ని వాడుకోడు ప్రభు మనల్ని పరిచయలో వాడుకోడు ఆసక్తి లేని వాళ్ళు ఎవరు కూడా సరిగా పనిచేయరు అది ఎక్కడికి వెళ్ళినా మనకు కనపడుతుంది ఒక పని దగ్గర కావచ్చు ఒక ఉద్యోగ స్థలంలో కావచ్చు అది ఎక్కడైనా కావచ్చు ఒక వ్యక్తికి ఒక విషయం పట్ల ఆసక్తి లేదు అంటే మాత్రం ఆ వ్యక్తి ఆ పని సక్రమంగా చెయ్యనే చేయడు ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో ఎవరైతే దాన్ని బాగా ఇష్టపడతారో దాన్ని బాగా ప్రేమిస్తారో ఆ తపన ఆ తాపత్రయం కలిగి ఉంటారో వారికి ఆ పని అప్పగిస్తే ఎంతో గొప్పగా చేస్తారు ఎవరైనా సరే అటువంటి వాళ్ళనే కోరుకుంటారు ఈరోజు నీవు నేను కూడా ఒక అప్పగించాలంటే ఎవరికి అప్పగిస్తాం ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించం కదా ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో ఎవరైతే దాన్ని శ్రద్ధ కలిగి చేస్తారనే నమ్మకం మనకు ఉంటుందో వాళ్ళకి మాత్రమే అప్పగిస్తాం కానీ ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించం పెద్ద కలిగినటువంటి వాళ్ళకి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి ఇస్తాం కానీ ఎవరో ఒకరు పోయే వాళ్ళకి ఏ ఆసక్తి లేని వాళ్ళకి అప్పగించం అదే రీతిగా ప్రభు కూడా ఉంటాడు ఆయన అప్పగించాలంటే ప్రాముఖ్యంగా ఆయన మన నుంచి ఆశించేది ఆసక్తి ప్రాముఖ్యంగా ఆయన మన నుంచి ఆశించేది నమ్మకత్వం ప్రాముఖ్యంగా ఆయన మన నుంచి ఆశించేది ఆ పని చేయాలనేటువంటి తపన ఇది మనకు కావాలి ఇది మనం కలిగి ఉండాలి ఇది ప్రభు ఇచ్చేది కాదు ఇది మనం కలిగి ఉండాలి ఇది మనలో ఉండాలి ఈ కసి ఆటోమేటిక్గా మనలో నుంచి రావాలి ఇది దేవుడు ఇచ్చేది కాదు ఇది మనలో ఉంటే ప్రభు మిగతావన్నీ ఇస్తాడు ప్రభు మిగతావన్నీ ఇస్తాడు కాబట్టి మనము సువార్త విషయంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకూడదు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు అది సంగములైనా పర్వాలేదు అన్యులైనా పర్వాలేదు ఎవరైనా కానీ సత్యం తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి సత్యం చెప్పే విషయంలో మనం వెనకాడకూడదు ప్రాముఖ్యంగా ఏసు క్రీస్తు ప్రభువుని గురించి చెప్పే విషయంలో కాంప్రమైజ్ కాకూడదు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి చెప్పాలా అనే ఆసక్తి ఆ ప్రేరేపణ మన హృదయంలో ఉండాలి ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారు ఎవరు ఏ బాధల్లో ఉన్నారు ఎవరు ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు ఆ సమస్య నుంచి బయటకు వస్తారు ఏం చెప్పతే వాళ్ళు ఆ విడుదల పొందుతారు అనేది మనము అనునిత్యం ఆసక్తి మనలో ఉండాలి అలాంటి ఆసక్తి మనలో ఉన్నప్పుడు మనం ఇటువంటి సందర్భంలో మనం నిలబడ్డా మనం పరిగెత్తాం అటువంటి అటువంటి సందర్భంలో ఇటువంటి సందర్భంలో మనం నిలబెట్టినా వాళ్ళకి తగినట్లుగా మనం చెప్పగలం మనకు సువార్థ పట్ల ఆసక్తి ఉంటే అన్ని జనులకు సువార్థ చెప్పాలని ఆసక్తి ఉంటే చెప్పగలం ముందుగానే మనల్ని ఆసక్తి ఉంటే ఏం చెప్పాలి ఎలా చెప్పాలని ఆలోచించి ఆలోచించి ప్రార్థించి ప్రార్థించి ప్రభు అనేకమైన ఆలోచనలు ప్రభు అనేకమైన సలహాలు ఆయనే ఇస్తాడు ఇలా చెప్పు ఇలా స్టార్ట్ చేయి అలా చెయ్యి ఇలా చెయ్యి వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు దానికి ఇలా సమాధానం చెప్పు అని ఫుల్ ఫ్లిజ్డ్గా ప్రభు మనల్ని ప్రిపేర్ చేస్తాడు దానికి ఆసక్తి కావాలి శ్రమంలో పోతున్నారు కష్టాల్లో పోతున్నారు వాళ్ళకి ఎలా చెప్పాలి అనే ఆసక్తి మనలో ఉంటే ప్రభు మనకు ఆ సలహాలు మనల్ని నడిపిస్తాడు చూడండి ఈ రోజుల్లో చాలామంది వాక్యాలు చెప్పమంటే లేదు వాక్యం చెప్పమంటే ఆ సందర్భం ఏంటిదో ఆ యొక్క పరిస్థితి ఎటువంటిదో గ్రహించలేనటువంటి పరిస్థితులు నేను ఎన్నోసార్లు చూశాను నా జీవితంలో చూశాను ఒక కుటుంబం మనల్ని ఆహ్వానించిందో లేదంటే ఒక సంఘంలో మనం వెళ్ళాము వాళ్ళకి ఎటువంటి ఆహారం మనం ఇవ్వాలో మనం గ్రహించలేకపోతే ఆ నడిపింపు మనకు లేకపోతే అక్కడ పరిశుద్ధాత్మని కార్యం జరగదు చూడండి మనం వెళ్తున్న పరిస్థితి ఎటువంటిది మనం వెళ్తున్న స్థితిగతులు ఆ కుటుంబ పరిస్థితులు ఎటువంటివి వాళ్ళకి ఏది కావాలి వాళ్ళకి ఏ ఆహారం కావాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరతలు ఉంటాయి ఒకరికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది వాడికి ఆరోగ్యం ఉండదు ఒక్కొక్కరికి ఆరోగ్యం సమృద్ధిగా ఉంటుంది వాడికి ఆహారం ఉండదు అందరికి ఒకటే రకమైనటువంటి ఆహారం మనం ఇవ్వలేం కదా అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పరిస్థితిలో ఉంటారు అక్కడికి వెళ్ళగానే ప్రభువే బయలుపరుస్తాడు వాళ్ళ యొక్క స్థితిగతులన్నీ ఆ వాక్యము దాని ప్రకారంగా మనము మనలో ఆసక్తి ముందే ఉంటే మనం సిద్ధపడి ఉంటే ఆ సమయంలో మనం నిలబడితే ప్రభు మాట్లాడతాడు అక్కడ పరిశుద్ధాత్మని కార్యం జరుగుతుంది అక్కడ గొప్ప అక్కడ ఉన్న వాళ్ళ వస్తారు కాబట్టి మనము ఆసక్తి కలిగిన ఉంటే మనలో ప్రేరేపన ఉంటే మనం సిద్ధపడతాం ప్రభు మనల్ని నడిపిస్తాడు మనల్ని ఏ సందర్భంలో నిలబెట్టినా ఎక్కడ నిలబెట్టినా కానీ పర్ఫెక్ట్ గా దేవునికి తగినట్లుగా అక్కడున్న పరిస్థితి తగినట్లుగా మనం చెప్పగలం అక్కడున్న వాళ్ళని ప్రభు సంపూర్ణంగా ఎరిగేలాగా మనం చేయగలం అలా చేయాలనంటే మనలో ఆసక్తి ఉండాలి ఆ ఆసక్తి లేకపోతే అక్కడికి వెళ్తే అక్కడ నిలబెట్టిన తర్వాత ఏదో మనకు తోచింది చెప్తే అక్కడ ఏ కార్యమో జరగదు చూడండి కొంతమంది సువార్త చెప్పమంటే సాక్ష్యం చెప్తారు ఏమని సాక్ష్యం చెప్తారు నా ఆరోగ్యం బాగలేదు నా ఆరోగ్యాన్ని దేవుడు బాగు లేదు నాకు అనారోగ్యాలు నాకు సమస్యలు ఉన్నాయి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దేవుడు నా ఆర్థిక ఇబ్బందులు తీర్చాడు దేవుడు నాకు పిల్లలు లేరు నాకు పిల్లల్నిచ్చాడు ఇటువంటి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు చెప్పడం తప్పని నేను ఇటువంటి సాక్ష్యాలు అన్ని జనుల దగ్గర నుంచి కూడా నేను చాలా సార్లు విన్నాను నాకు అనారోగ్యం ఉన్నింది పలానా కొండ దగ్గరకు పోతే నాకు బాగైంది నాకు పిల్లలు లేరు పలానా పలానా స్వామీజీ దగ్గర పోతే నాకు బాగైంది ఇటువంటి అన్నిజనులు కూడా చెప్తారు ఇవి వాళ్ళలో పెద్ద ఇంపాక్ట్ చూపించబనట్టు ఇవి వాళ్ళని సత్యంలోనికి రాక తీసుకొని రావు ఏసుక్రీస్తు ప్రభు అారిని గూర్చిన వాళ్ళు సత్యంలోనికి రాగలుగుతారు యేసుక్రీస్తు ప్రభు మనకి ఏ కొరక ఏం చేశాడో ఈ లోకంలో దొరకనిది ఈ లోకంలో కోటాను కోట్ల దేవదో దేవ దేవుళ్ళని లేనిది యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చింది అది చెప్పగలి అదే చెప్పడమే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ప్రాముఖ్యమైన బాజిత అది మనం చెప్పాలి యసుక్రీస్తు ప్రభువు సువార్త అనేది ఎటువంటిదో రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనంలో ఆయన చెప్తాడు భక్తుడు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనంలో సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడును కాను ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి సువార్త అనేది అది మామూలు మాటలు కావు సువార్త అనేది దేవుని శక్తి ఎవరికైనా రక్షణ కలుగ చేసేటువంటి దేవుని శక్తి ఆ మాటలు ఆ మాటలు మన సాక్ష్యంలో ఉండవు ఆ మాటలు మన జీవితంలో జరిగిన అద్భుత కార్యంలో ఉండవు ఏసు ప్రభువును కూర్చిన సువార్త రక్షణ కలుగ సువార్త మనిషిని పాపముల నుంచి విడిపించేటువంటి ఆ సువార్తలో ఉంది ఆ దేవుని శక్తి మన సాక్ష్యంలో కాదు కాబట్టి ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆసక్తి కలిగి ఉంటే ప్రభు మనల్ని నడిపిస్తాడు ఈరోజు అక్కడ కూడా నిజం చెప్తున్నాను సువార్త లేనే లేదు హాస్టల్లో కూడా ఆ ప్రేరేపణ లేదు చేసే కూడా ఎలా ఉంటారు అనంటే పెద్ద మైండ్ సెట్టింగ్ తీసుకొని లే కొంతమంది మనుషులు వెంటేసుకొని పోయి బహిరంగంగా చెప్తూ ఉంటారు నేను కల్లారా చూసింది ఏంటిది అనంటే ఎందుకు వెళ్తారో కూడా వాళ్ళకే తెలియదు సువార్తగానే వెళ్తారు వెళ్ళింది ఎందుకు సువార్త చేయడానికి సువార్త అంటే ఏంటిది తిరిగి రావడం కాదు కదా పాటలు బాడుకుంటా పోయి రావడం కాదు కదా వాక్యం చెప్పడం వాళ్ళు ఇచ్చే సమయం ఎంత అంటే వాక్యానికి రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంతకుమించి ఎక్కువ చెప్తే పక్క నుంచి గిర్తా ఉంటారు ఇంకా అనేకమైన ప్రాంతాలకు పోవాలి ఊరంతా కవర్ చేయాలి ఊరంతా తిరిగి రావాలి ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి మనకు ఇంత సమయమే ఈ సమయంలో ఊరంతా తిరిగి రావాలి ఎవరు బొమ్మన్నారు ఆ గంటసేపు చేసేక్కడికి ఎవరు బొమ్మన్నారు అక్కడ కొంతమంది మనుషులు వింటున్నారు వాళ్ళు ఆసక్తిగా వింటున్నప్పుడు విశదీకరించే అప్పటి వల్ల తప్పేముంది అలా చేయనివ్వరు ఇంకా ఊరంతా తిరగాలి టైం అయిపోతుంది మళ్ళీ రాలేము అని ఏదో నాలుగు మాటలు చెప్పుకొని అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు చేసేవాళ్ళేమో ఇలా చేస్తున్నారు ఊరంతా కవర్ చేయాలి నెక్స్ట్ వీక్ ఇంకో ఊరు కాబట్టి అలా అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు పేరుకు చేశామంటారు కానీ అక్కడ ఎంతవరకు కార్యం జరిగింది ఎవరికి ఇంకొంతమంది భారీ బహిరంగ సభలు పెడతారు సువార్త అంటే భారీ పెద్ద పెద్ద సభలు పెడతారు సింపుల్ లాజిక్ మనం అర్థం చేసుకుంటే మనల్ని ఎవరైనా మన చుట్టుపక్కలలో లేదంటే మన చుట్టుపక్కల ఉండే గూడికి సంబంధించినటువంటి వాళ్ళ దేవాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు పెద్ద సభ పెడుతున్నాం మేము మా సభకు మీరు రండి మా పూజలకు మీరు రండి అంటే మీరు మనం పోతామా మనం ఎవరం పోం ఆ దరిదాపులకు కూడా పోం అలాగనే అన్ని జనులు కూడా మనం సువార్త సబ్బెట్టాం రండి అంటే ఎవరు రారు మేము యేసు క్రీస్తు ప్రభుని గురించి చెప్తాము రండి అంటే ఎవరు రారు ఎవరు వస్తారు అని అంటే కొంతమంది చెప్తారు కదా మీకు అనారోగ్యాలు అంటే బాగు చేస్తాము ఇటువంటి ఉద్దేశాలతో పోయే ఉంటారు తప్ప పోయినా కూడా ఇటువంటి ఉద్దేశాలతో ఏదో దొరుకుతుంది ఏదో జరుగుతుంది నా జీవితం ఏదో మారిపోతుంది అని ఆ ఒక్క ఉద్దేశంతో తప్ప ఇంకెవరు పోరు చూడండి సువార్త అనేది వ్యక్తిగతంగా చేసినప్పుడే గొప్ప ఫలితాన్ని మనం చూడగలం మన జీవితంలో వ్యక్తిగతంగా అంటే మనుషుల దగ్గర కూర్చోవడం మనుషులతో మాట్లాడడం వ్యక్తిగతంగా సంభాషించడం ఏ ఒక్కరు కూడా తృణీకరించరు ఏ ఒక్కరు కూడా త్రోసి నువ్వు చెప్పింది సత్యం వాళ్ళు అంగీకరించి అంత్యంగీకరించకపోని వాళ్ళు స్వీకరించి స్వీకరించకపోని ఒకటి మాత్రం కన్ఫామ్గా చెప్తారు ఏంటిదంటే నువ్వు చెప్పింది సత్యం అనే మాట వాళ్ళు నోటేమిటి ఒప్పుకుంటారు అదే మనం వీలుగా చెప్తున్నావు లేకపోతే క్యాన్వసులు చేస్తున్నావు సువార్థ సభలు పెడుతున్నావు వినే వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఈ రోజుల్లో సువార్త అనేది చాలా కుంటుపడిపోయింది ఎవరికి కూడా సువార్త వెళ్ళడం లేదు ఆ ఆసక్తి ఎవరిలో లేదు కాబట్టి ఈ విషయంలో మనం మాందులం కాకూడదు సువార్త అంటే సత్యము అది దేవుని శక్తి రక్షణ కలుగు చేసే దేవుని శక్తి ఒక్కోసారి సువార్త క్రైస్తవులకు కూడా ఉపయోగపడుతుంది క్రైస్తవులకు కూడా అవసరం వస్తుంది కాబట్టి మనం ఎటువంటి స్థితిగతుల్లో దేవుడు మనల్ని పెట్టినా ఎటువంటి వారి దగ్గరికి వెళ్ళినా సువార్త అంటే దేవుని మాట ఆ మాటను మనం ప్రకటించే వరంగా ఉండాలి వారు ఏదైతే సత్ అసత్యంలో ఉన్నారో ఆ అసత్యం నుంచి సత్యంలోకి తీసుకొచ్చే వరంగా మనం ఉండాలి అది సువార్త అంటే కాబట్టి సువార్త విషయంలో మనం కాంప్రమైజ్ కాకూడదు దీని విషయంలో మనం ఎంతో నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నాం ఆ నిర్లక్ష్యం నుంచి మనం బయటకు రావాలి దీని విషయంలో మనం ఆసక్తి కలిగి లేం ఆసక్తి లేని తనం నుంచి మనం బయటకు రావాలి తీవ్రత కలిగి ఉండాలి అలానే ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం రెండవదిగా లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలలో లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలలో ఇక్కడ రాస్తున్నాడు ఏసు ప్రభువే స్వయంగా తన నోటెమిటి మాట చెప్తున్నాడు ఏమని మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరుల నేనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారి నైనను పిలవవద్దు వారు ఒకవేళ నేను మరల మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనులను కుంటి వాండ్రను పిలువము నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమూ లేదు గనుక నీవు ధన్యుడ వగుదువు నీతి నీవు ప్రత్యుపకారం పొందుతూ చెప్పను యేసుప్రభు ఏం చెప్తూ ఉన్నాడు అంటే మీరు పగట గాని రాత్రి గాని ఎప్పుడైనా గాని మీరు విందు చేసుకునేటప్పుడు నీ స్నేహితుల్ని కానీ నీ సహోదరుల్ని కానీ నీ బంధువుల్ని కానీ ధనవంతులైన నీ పొరుగు వారిని ఎవరిని కూడా పిలవకండి ఎవరిని కూడా పిలవద్దని యేసుప్రభు చెప్తున్నాడు వారు ఒకవేళ నుండి మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగుతుంది అయితే నీవు ఇందు చేసేటప్పుడు ఎవరిని బెలవమంటున్నాడు బీదలను అంగహీనులను కొంటివాడిని గుడ్డి వాళ్ళని బీదలను అంగహీనులు కాళ్ళు చేత లేని వాళ్ళని బెలవమంటున్నాడు కళ్ళు లేని వాళ్ళని అదే రీతిగా కాళ్ళు లేనటువంటి వాళ్ళని బెలవమంటున్నారు చూడండి ఈ విషయం ఇప్పుడు నేను చదివే ఈ మాటలు ఎవరు పాటిస్తున్నారు ఈ లోకంలో ఎవరన్నా పాటించే వాళ్ళు లేరు ఈ యేసు ప్రభు చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నేను చదివిన ఈ మాటలు పాటించే వాళ్ళు ఎక్కడ భూతద్దం పెట్టి ఎత్తికినా కూడా ఎవరూ కనిపించరు క్రైస్తవులే దేవుడు యేసు ప్రభు చెప్పింది క్రైస్తవులు క్రైస్తవుల్లోనే కనిపించదు విధానం మరి లోకంలో ఎలా కనపడుతుంది అస్సలు కనిపించదు ఇది ఈ యాజ్ఞను పూర్తిగా విస్మసి క్రైస్తవ్యం పూర్తిగా మరిచిపోయింది చదువుతారు గుర్తుంటది కానీ మర్చిపోతారు చెయ్యరు పాటించరు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట యశు ప్రభు చెప్పింది మనకు ఫలం కలగాలంటే ఈ పని మనం చేయాలి మనం అధికమైన ఫలం కలిగి ఉండాలంటే మనం పరిపూర్ణంగా కావాలి అనంటే ఈ పని మనం చేయాలి చూడండి విందులు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఐటమ్స్తో మనం భోజనాలు పెడతాం ఎన్నో రకాలైనటువంటి వెరైటీస్తో మనం భోజనాలు పెడతాం మనం పేరు చెప్పుకోవడానికి అంత బాగా చేశారని చెప్పుకోవడానికి మనల్ని గొప్పగా ఎంచడానికి చేపించుకుంటాం ఇన్ని ఐటమ్స్ బేదలకు అవసరం లేదు ఇన్ని రకాల రైసులు బీదలకు అవసరం లేదు ఎన్నో రకాల వెరైటీలు బేదలకు అవసరం లేదు వాళ్ళకు కావాల్సింది ఒక ముద్ద అన్నం ఒక ముద్ద అన్నమే అది జయమంటున్నాడు ఏ వాళ్ళకి అది ఇవ్వమంటున్నాడు ఏ లక్షల లక్షలు పెట్టి చేస్తాం కానీ బేదలను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఎక్కడ కూడా లేరు ఈ విదానం పాటించే వాళ్ళ లోకంలో ఎవ్వరూ లేరు కాబట్టి ఈ విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి పేదల బెట్ల విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకు అని అంటే కూడా కలుసుకున్నప్పుడు వాళ్ళొక విషయం గురించి ప్రస్తావించారు గలతీలు క్రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలలో గలతీలుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది పది వచనాలలో అక్కడ యాకోబు పేతృ యాకోబు పేతులు యోహాను అదే రీతిగా పౌలు వీళ్ళంతా కూడా ఒకసారి ఒక చోట కలుసుకున్నారు వీళ్ళు అపోస్తులంతా వీళ్ళు ఎవ సేవలు చేసుకునే వాళ్ళు కానీ ఒక చోట వీళ్ళంతా కలుసుకున్నారు కలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనంటే స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాన్ అని నాకు అనుగ్రహంపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవరని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనంటే పౌలు నీవేమో అన్ని జనులకు సువార్థ దేవుడిని అప్పగించాడు మేము సున్నతి పొందిన వారికి అంటే ఇస్రాయేల్ ప్రజలకి యూదులకి మమ్మల్ని దేవుడు ఎన్నిపరిచాడు కాబట్టి మనం ఆ పని చేద్దాం మనము ఎవరికి ఇచ్చిన పనిని వాళ్ళు చేద్దాం ఎవరికి ప్రకటించాల్సిన వాక్యాన్ని వాళ్ళకి ప్రకటిద్దాం అని చెప్తూ ఆయన అంటున్నాడు తమతో పాలివారం సూచనగా నాకును బర్ణభాకును కుడి ఇచ్చిరి మేము బీదలను జ్ఞాపకము చేసుకునవలని మాత్రమే వారు కోరిది ఏం చెప్పాడంట ఆయన మేము బీదలను జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వాళ్ళు కోరారంట వాక్యం చెప్పు నేను అనిజనులకు పెట్టాడు కాబట్టి నువ్వు అనిజనులకు వాక్యం చెప్పు దానితో పాటు నువ్వు చేయవలసింది ఏంటి అనంటే నువ్వు బేదలను జ్ఞాపకం చేసుకో ఇది ప్రాముఖ్యమైనది అని వాళ్ళు స్పెషల్గా చెప్పారు వాళ్ళు నువ్వు బేదలను జ్ఞాపకం చేసుకోవాలి అని ఆయన వాళ్ళు కోరినప్పుడు అలాగే చేయటం నేను ఆసక్తి కలిగి ఉంటుంది నేను కూడా ఆసక్తి కలిగి ఉన్నాను అనే మాట చెప్తున్నాడు ఆ రోజు జ్ఞాపకం చేసింది ఎవరు యోహాను పేతురు యాకోబు వీళ్ళు పేరు పౌలకి చెప్పారు వాళ్ళు ఎంత ఆసక్తి ఉన్నారు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో వాక్యం చెప్తున్నారు దేవుని పరిచయ చేస్తున్నారు సువార్త చెప్తున్నారు అన్ని రకాలు ఉన్నాయి దానితో పాటు వీళ్ళు ప్రత్యేకంగా ఇది కూడా చేస్తున్నారు ఎందుకనంటే అది యేసుప్రభు చెప్పిన విధానం అది యేసుప్రభు మాట అది యేసుప్రభు ఆజ్ఞ దాన్ని పాటిస్తున్నారు వాళ్ళు అదే పౌలుకి చెప్తే పౌలేమంట ఆయన కూడా ఆసక్తి కలిగిన్నాడు మరి నాటి అపోస్తుల బోధలో మనం ఉంటే అపోస్తుల విధానంలో మనం ఉంటే అపోస్తుల సేవలో మనం ఉంటే మరి మన జీవితంలో మన సేవలో ఇది కూడా ఉండాలి కదా ఈరోజు అందరూ ఏం చెప్పుకుంటారు మేము అపోస్తుల్లో బోధలో ఉన్నాం మేము అపోస్తుల విధానంలో ఉన్నాం మేము అపోస్తుల్లో పరిచర్య చేస్తున్నాం అని ఘనంగా చెప్పుకునే వాళ్ళు మరి వారి జీవితాలలో ఈ విధానాలు ఉన్నాయా ఎవరిమైనా కావచ్చు మరి జీవిత వారి మనమైనా కానీ ఎవరైనా కానీ ఈ విధానము వాళ్ళ జీవితంలో మన జీవితాలలో ఉన్నాయా ఆ పేరు చెప్పుకునే వాళ్ళు మరి అపోస్తల సహవాసం అని చెప్తారు మరి ఆ సహవాసంలో వాళ్ళు బీదాల జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆసక్తి మరి నేడు నీవు నేను పని చేస్తున్నామా లేనే లేదు కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ విధానాలు మరుగుపడిపోయినాయి ఈ విధానాలు పోయినాయి అందుకే నేడు క్రైస్తవ్యం అంటే అందరికీ బహు ద్వేషం ఇప్పుడున్న మనుషుల కంటే కూడా ఇప్పుడున్నటువంటి మనుషుల కంటే కూడా ఒకప్పుడున్న మనుషులు బహు కఠినులు ఇప్పుడన్నా సరే టెక్నాలజీ వచ్చింది మూఢనమ్మకాలు పోయినాయి చాలా విధానాలు పోయినాయి మనుషుల్లో నుంచి మనుషులు చాలా క్యాజువల్గా తయారయ్యారు అంతగా సీరియస్గా లేరు ఏది ప్రాముఖ్యంగా రిలీజియస్ పట్ల కానీ ఒకప్పుడు ప్రజలలా లేరు రిలీజియస్ రిలీజియన్ అంటే చాలా గట్టిగా ఉండేవాళ్ళు విధానాలంటే చాలా గట్టిగా ఉండేవాళ్ళు ఆచారాలంటే చాలా గట్టిగా ఉండేవాళ్ళు అంత కఠినుల మధ్యలో వాళ్ళు సువార్త చేశారు అంత కఠినుల మధ్యలో వాళ్ళు పరిచర్య జరిగించారు అంత కఠినుల్ని వాళ్ళు మార్చారు అంటే దానికి కారణం కేవలం ఈ పరిచర్యనే ఇప్పుడు లేదది అందుకే అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు క్రైస్తవం వెంటనే ఒక దొంగతనం లాగా చూపిస్తారు భోగస్తని చెప్తారు అబద్ధం అని చెప్తారు మోసం అని చెప్తారు ఎందుకు వచ్చిందంటే ఈ విధానము ఈ ఆ పోస్తుళ్ళ పరిచర్య పక్కకు కాబట్టి ఏసు ప్రభు మాటలు పక్కకు కాబట్టి ఏసు అంటే ప్రేమ ఆయన ఉన్న ప్రేమ కనపడుతుంది యేసు అంటే పరిచర్య ఆయన ఉంటే పరిచర్య కనపడుతుంది ఈరోజు ఏసు ప్రభు లేడు కాబట్టి ఆ ప్రేమ కనపడడం లేదు ఆ పరిచర్య కనపడడం లేదు జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పని మనం చెయ్యాలి ఈ పని చేస్తే మనం ఎంతో ధన్యులము ఈ పని చేస్తే మనం పరిపూర్ణంగా మారుతాము మనం పరిపూర్ణులుగా అవ్వాలనేది ప్రభు యొక్క కోరిక ఈ పని చేయకుండా మనం పరిపూర్ణలం కాము కాబట్టి యేసు చాలా ప్రాముఖ్యంగా ఈ మాట జ్ఞాపకం చేశాడు చాలా ప్రాముఖ్యంగా ఈ మాట చెప్పాడు కాబట్టి బీదల విషయంలో మనం ఎంతో జాగ్రత్త కలిగిన వారంగా మనం ఇవ్వాలా ఇవ్వమని ప్రభు చెప్తున్నాడు అలా ఇచ్చేవాడు గొప్పవాడని చెప్పి బైబుల్ చెప్తా ఉంది కీర్తనల గ్రంథము నలభై ఒకట అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలలో అక్కడ అక్కడ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథం నలభై మొదటి మూడు వచనాలలో బేదలను కటాక్షించేవాడు ధన్యుడు ఎవరైతే బేదల పట్ల కటాక్షిస్తాడో వాడు ధన్యుడు ఎందుకు ధన్యుడు ఆపత్ కాళ్ళ ముందు తప్పించును ఎప్పుడైతే కష్టం వస్తుందో దేవుడే తప్పిస్తారంటున్నాడు దేవుడు తప్పిస్తారంటున్నాడు యుహోవని కాపాడి బ్రతికించును అని కాపాడి దేవుడు బ్రతికిస్తాడంట భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని మీద యుహోవ వాణిని రోగము కలుగుగా నీవే వాణిని స్వస్థపరచుదువు దేవుడు అంటున్నాడు వాడు ధన్యుడు వాడికి ఏ రాదు ఆపత్కాలం దేవుడు తప్పిస్తాడు దేవుడు కాపాడతాడు దేవుడు వాణ్ణి బ్రతికిస్తాడు రోగాల నుంచి విడిపిస్తాడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన చాలా స్పష్టంగా దేవుని మాటలే ఆయన మాటలేమి మనుషుల్ లాంటి నీటి మీద రాత లాంటివి కావు గతించనేమో ఆయన మాట ఎప్పటికీ కూడా గతించనే గతించదు ఆయన మాట ఎప్పటికీ కూడా గతించదు ఆయనే చెప్తున్నాడు కాబట్టి బీదల విషయంలో మనము చెయ్యవలసిన వారంగా ఉన్నాము మనకు తప్పకుండా దేవుని ఆజ్ఞను పాటించవలసిన వారంగా ఉన్నాము ఈ విషయంలో ఎవరికి కూడా ఆసక్తి లేదు ఎవరికి కూడా తీవ్రత లేదు చెయ్యాలనే తపన లేదు చెయ్యాలి మనం ఆసక్తి తెచ్చుకోవాలి మనం తీవ్రత కలిగి ఉండాలి మనం అప్పుడే లోకానికి మనము తేడా చూపించగలము నేను ఒకప్పుడు కేబీపీఎంలో ఒక మెసేజ్ పోస్ట్ చేశాను అది ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు ఏం పోస్ట్ చేశానంటే అందులో ఒక అన్యూజనుడు దాన్ని ఫార్వర్డ్ చేశాడు లింక్డ్ అనే ప్లాట్ఫామ్ లింక్డ్ అనేది కేవలం చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు మాత్రమే ఉండేటువంటి సోషల్ మీడియా కంపెనీలు అవే ఉంటాయి ఇక వేరే వేరే ఏముండో ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఏముండవు ఒక అన్యుడు షేర్ చేశాడు అందులో ఏంటిదనంటది దేవుడు నిన్ను ఆర్థికంగా దీవించినప్పుడు వెన్ గాడ్ బ్లెసెస్ యూ ఫినాన్షియల్లీ దేవుడు మనల్ని ఆర్థికంగా దీవించినప్పుడు డోంట్ జస్ట్ రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏమంటున్నాడు ఆయన ఒక అన్యుడు చెప్తున్నాడు ఏమట డోంట్ జస్ట్ రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నీ జీవన ప్రమాణాలు మాత్రమే పెంచుకోవద్దు రైజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ గివింగ్ టు ఇచ్చే విషయంలో కూడా నీ స్టాండర్డ్ ని పెంచుకో ఇది ఒక చెప్తున్న మాట ఇది అంటే నువ్వు ఆర్థికంగా బుద్ధి చెందినప్పుడు నువ్వు ఆర్థికంగా బలపడినప్పుడు నీ జీవన ప్రమాణాలు మాత్రమే పెంచుకోవడం కాదు నీ ఇచ్చే ప్రమాణాలు కూడా పెంచాలి అదే అని చెప్తున్నటువంటి మాట నువ్వు పెంచాలి ఆ విషయాన్ని అది ఎంతమంది జ్ఞాపకం పెట్టుకున్నారో నాకు తెలియదు గాని ఆ విషయంలో ఎంతో సత్యం ఉంది ఆ విషయంలో ఎంతో దీవెన ఉంది ఆ విషయంలో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది అది మనుషులకు తెలియదు తెలుసుకున్నవాడు బాగానే బాగుపడుతున్నాడు తెలిసి కూడా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు కాబట్టి ఇకమైనా సరే నీవు నేను నష్టపోకూడదనే ప్రభు మాట జ్ఞాపకం చేస్తున్నాడు నీవు నేను ధన్యులు అవ్వాలనే ప్రభు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు నీవు నేను స్వస్థత పొందాలనే ప్రభు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు నీవు నేను దీర్ఘాయుష పొందాలనే ప్రభు మాట జ్ఞాపకం చేస్తూ నీవు నేను ఆయన మహింపరచాలనే ప్రభు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మన అజ్ఞానం అనే పదం నేను వాడుతున్నాను ఎందుకు అనంటే నిజంగా అజ్ఞానులమే మనం మన కళ్ళ ముందు దేవుడు ఇంత గొప్పగా మాట్లాడుతుంటే మనం ఏవేవో చేస్తూ ఉంటాం మనకు శ్రమలు వచ్చినప్పుడు మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు బాధలు వచ్చినప్పుడు మనం మీటింగులు పెట్టుకుంటాం మంచిదే వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడతాం మంచిదే కాదని లేదు దేవుడు చెప్తున్నాడు కదా ఏమని ఆ పెట్టే ఖర్చు ఏదో బయట కూడా పెడితే నీకు విడుదల దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు ఆ పెట్టే ఆహారం ఏదో లేని వారికి పెట్టు నీకు సమృద్ధి కలుగుదని యేసుప్రభ చెప్తున్నాడు మరి మదెందుకు మనం మర్చిపోతున్నాం చదువుతాం కదా మరి మనకి ఎందుకు గుర్తుండదు చదివినా మనం గ్రహించలేకపోతే అది అజ్ఞానం కాదా కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా మనం ఏ విధానంలో పోతున్నాం ప్రభు ఆజ్ఞలకు విరుద్ధంగా పోతున్నాం మనం ఇది మనకు తగినది కాదు ప్రాముఖ్యంగా నేటి దినాలలో ఇది ప్రాముఖ్యత తగినది కానే ఆరిపోతున్నటువంటి ఈ దినాలలో ఇది మనకు తగినది కాదు మన జ్ఞాపకం చేసుకోవాలి మనం పెట్టే ఖర్చు ఏదో పెడితే మనం చేసే స్పాన్సర్షిప్ లేవో బయట బేదలకి ఇస్తే ఏదో జరుగుతుంది నువ్వు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు దేవుని దగ్గర నుంచి ఆటోమేటిక్గా వస్తాయి అదే మలాఖీలో చెప్తాడు ప్రభు మూడు పదిలో నా మందిరంలో ఆహారం ఉన్నట్లు పదియవ భాగం మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి నా మందిరంలో ఆహారం ఉండాలి కాబట్టి మీ పదియవ భాగం కూడా నా మందిరంలో తీసుకురండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా ఏమంటున్నాడు యశ్ అక్కడ దీన్ని చేసి ఏది పదివ భాగం ఇవ్వడం అంటే పదవ భాగం ఇవ్వడము ఆయన మందిరంలో సమృద్ధి కలగలండి ఆయనకు కూడా కాదు అది ఆయన మందిరంలో సమృద్ధి కలగాలి పాత నిబంధనలు ఆయన మందిరంలో సమృద్ధి ఎందుకు ఉండాలి లేవీలు ఉన్నారు మందిరంలో వాళ్ళు తినాలి తర్వాత ఇక్కడ దేవుని మందిరం అంటే ఏదన్నా ఆహారం దొరుకుతాని కొంతమంది బేదలు వస్తారు వాళ్ళకి ఆహారం దొరకాలి ఎవరెవరైతే ఆయన మందిరానికి వస్తారో వాళ్ళకి ఆహారం ఉండాలి ప్రభుకి ఇచ్చేది కాదు లేవీలు బతుకుతారు అక్కడికి బీదలు బతుకుతారు కాబట్టి ఆయన మందిరంలో సమృద్ధిగా ఉండాలి అది అంటే ఆ విధానం ఏంటిదనంటే నువ్వు లేవీలకి ఇవ్వాలి అదే రీతిగా బేదలకి ఇవ్వాలి ఏదైతే ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో విధవరాళ్ళకి ఇవ్వాలి వాకింగ్ కూడా ఉంది నిర్గమ ఎవరు మందిరానికి వస్తారు ఆధారం లేని వాళ్ళు వస్తారు బేదలు వస్తారు విధవరాళ్ళు వస్తారు వికలాంగులు వస్తారు దేవుని సేవ చేసే వాళ్ళు వస్తారు వీళ్ళందరూ దేవుని మందిరానికి ఎందుకు వస్తారు అక్కడ దేవుడు ఉంటాడు అక్కడ ఆహారం ఉంటుందనే ఉద్దేశంతో వస్తారు వాళ్ళందరికీ సమృద్ధిగా ఉండాలంటే మీరు పదో భాగం ఇవ్వాలి ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడలా ప్రభు కండిషన్ పెట్టాడు నువ్వు ఇది చేసి నన్ను శోధించు అప్పుడు ఏమంటున్నాడు ఆయన నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలో కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యహోవాసాలిస్తున్నాడు నేను ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా నువ్వు పట్టజాలనంత విస్తారంగా దీవెనలో కుమ్మరిస్తానని ప్రభు చెప్తున్నాడు ఏంటిదది ఆయన మందిరంలో సమృద్ధికి ఆహారం ఉండాలి ఎవరి ఉండాలి లేవీల కోసం ఉండాలి బీదల కోసం ఉండాలి విధవరాల కోసం ఉండాలి వికలాంగుల కోసం ఉండాలి నిరాశ్రయులకు ఉండాలి అందుకు ఆయన ఆ రోజు మందిరం అన్నాడు అది ఈరోజు మనకు తర్జుమా చేసుకుంటే మనకు అన్వయించుకుంటే మందిరం అంటే చర్చి కాదు మనం అది ఈరోజు కన్వర్ట్ చేసుకుంటే సేవకులకి ఇవ్వాలి పేదలకి ఇవ్వాలి వికలాంగులకు ఇవ్వాలి అనాథులకు ఇవ్వాలి రకరకాలు ఎవరైతే నిరాశ్రలుగా ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వాలి ఇది చేసి నువ్వు శోధించు నీ జీవితంలో కార్యం జరగకపోతే అప్పుడు నువ్వు ప్రభువుని అడుగు అడుగు ఛాలెంజ్ చేస్తున్నాను నేను నిజంగానే ఎందుకంటే ఆ అడిగే అవకాశం ప్రభు నాకు ఇవ్వలేదు ఏంటి ప్రభు నేను చేశాను నాకు ప్రతిఫలం ఇవ్వలేదే అనేటువంటి అవకాశం ప్రభు నా జీవితంలో రానివ్వలేదు నీ జీవితంలో ఈ విధానాన్ని నువ్వు పాటిస్తే ఖచ్చితంగా నీకు కూడా అవకాశం ప్రభువు రానివ్వడు ఆయన రోషము కలిగినటువంటి వాడు ఆయన మాట మీద నిలబడేటువంటి వాడు దీన్ని చేసి నీవు నన్ను శోధించు మీరు నన్ను శోధించండి నువ్వు చేసి చూడు తర్వాత వచ్చిన అడుగు నువ్వు అడిగేదాకా అవకాశం అడిగేంత అవసరం కూడా లేనే లేదు అడగాల్సిన అవసరం కూడా లేదు మనమేం జ్ఞాపకం చేయాల్సిన ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఈ విషయంలో పేదల విషయంలో మనం జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి ప్రభు ఊరికి చెప్పలేదు ఈ మాటలు చాలా శక్తివంతమైన మాటలు కానీ ఇవి మనం గుర్తుండవు ఇవి మనం పట్టించుకో ఇవి మనం చదివినా మనం ఊర్లకునే వదిలేస్తామన్నట్టు పట్టించుకోమన్నట్టు కానీ ఇక్కడి నుంచి అరీతిగా మనం ఉండడానికి వీల్లేదు గొప్పలు మనకు అవసరం లేదు పేరు ప్రఖ్యాతులు మనకు అవసరం లేదు పలానా వాడు చెప్పించుకోవాల్సిన అవసరం మనకు లేదు ఒకరు మనల్ని గుర్తించాల్సిన అవసరం మనకు లేదు నీకు నీ ప్రభుకి మధ్యలో ఉంటే చాలు కాబట్టి చూడండి అదే సామితల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనంలో యేసు అక్కడ చెప్తున్నాడు వేదలను కనికరించేవాడు యుహోవాకు అప్పించువాడు వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయను చాలా స్పష్టంగా అందుకే యేసు ప్రభు చెప్పాడు వేదలను ఎవరైతే కనికరిస్తారో యహోవాకు అప్పించువాడు చూడండి దేవునికే అప్పించేటువంటి సామర్థ్యం మనకుంది అనే విషయం ఈ వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది దేవునికి అప్పివ్వడం సృష్టికరతైన దేవునికి అప్పివ్వడం ఇక్కడ మనకి నేను తెలియజేయబడతాం బీదలను కన్నికరించేవాడు ఎవరైతే ఇస్తారో దేవునికే అప్పించేవాళ్ళు ఖచ్చితంగా అంటున్నాడు వారి ఉపకారమును ఖచ్చితంగా ఆయన ప్రత్యుపకారము చేయును ఆయన దాచుకోడు ఆయన నిర్లక్ష్య ఆయన ఉంచుకోడు తప్పకుండా ప్రత్యుపకారం చేసేవాడు ప్రత్యుపకారం ఇచ్చేవాడు కాబట్టి నువ్వు ఎంత దేవునికి అప్పివ్వగలిగితే అంత ప్రత్యుపకారం దేవుడు ఈరోజు మనకు తిరిగి చేస్తాడు అదే కదా అని చెప్పేది కొరందీకు రాసిన రెండో పత్రిక తొమ్మిది ఆరులో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయినని ఈ విషయమై చెప్పవచ్చును నువ్వు కొంచెం వితితే కొంచెమే పంట మన దగ్గర పది బస్తాలు వడ్లున్నాయి నువ్వు పది బస్తాలు తినేసావనుకోండి నీకు ఇంకా మిగలదేమి నువ్వు పోయి తిరగాల వెంటబడాలా వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల అదే నువ్వు తొమ్మిది బస్తాలు తిని ఒక బస్తాలు మళ్ళీ తిరిగి నాటులో నీకు మళ్ళీ తిరిగి పది బస్తాలు ఇంకా ఎక్కువే రావచ్చు నువ్వు ఎనిమిదే దిని రెండు బస్తాలు విత్తనావు అనుకో నీకు రెండింటికి పతిఫలం ఇరవై వస్తాయి దిని మూడు బస్తాలు మళ్ళీ తిరిగి విత్తినావనుకో నీకు విస్తారమైన పంట వస్తుంది ఇది చాలా బేసిక్ ప్రిన్సిపల్ చాలా సింపుల్ విధానం మనం అర్థం చేసుకోవడానికి అదే ఆయన చెప్తున్నాడు కొంచెం వితితే కొంచమే పంట సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంట ఏది కావాలో మన చేతిలోనే ఉంది నువ్వు మొత్తం తింటాను నేనేం విత్తను అంటే తిను అయిపోయిన తర్వాత అడుక్కవాల్సి వస్తుంది అయిపోయిన తర్వాత పరిగెత్తాల్సి వస్తుంది శ్రమ వస్తుంది కష్టపడాల్సి వస్తుంది అలా కాకుండా నేను ను కంట్రోల్ చేసుకొని ను కొంచెం తగ్గించుకొని కొంత నువ్వు విత్తినావనుకో కొంత దిని కొంత విత్తినావనుకో తర్వాత నువ్వు మళ్ళీ పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ నువ్వు ఏదైతే విత్తినావో అదే నీ చేతికి మళ్ళీ తిరిగి విస్తారంగా వస్తుంది ఇక్కడ ఒక విధానం జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు ఒక విత్తనం వితితే తిరిగి ఒక విత్తనం రాదు ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఒక విత్తనం వితితే ఒక విత్తనం తిరిగి రాదు ఒక విత్తనం వితితే కొన్ని వందలు వేలు విత్తనాలు వస్తాయి మనం విత్తతేది కొంచమే కావచ్చు మనం విత్తతేది ప్రాభు నిమిత్తం అది కొంచెమే అది తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు అది విస్తారంగా వస్తుంది చాలా విస్తారంగా వస్తుంది ప్రభు చెప్పాడు కదా మంచి నేలను పడిన విత్తనం ఎలా మొలుస్తుంది ముప్పదంతలు అరవదంతలు నూరంతలు అన్నాడు నిజమే అవిదానం విధానం దేవుని విధానం అది మనం కొంచెం వితితే అది ఎంతైనా కావచ్చు కొంచెం వితితే తిరిగి వచ్చేటప్పుడు చాలా విస్తారంగా వస్తుంది కాబట్టి మన చేతిలో పెట్టిండి ప్రభు నువ్వేం చేస్తావు నువ్వు కొంచెం విత్తావా విస్తారంగా విత్తుతావా అసలు విత్తకుండా ఉంటావా అది నీ చేతిలోనే ఉంది అది ప్రభు ఏం చేయడు ఎవరు ఏం ఇది నీ చేతిలో ఉన్న విధానం నీ చేతిలో ఉన్న ఆప్షన్స్ ఇవి నువ్వు ఏ ఆప్షన్ ఎంచుకుంటే ఆ రీతిగా నీ జీవితం ఉంటుందన్నట్టు నువ్వు ఏ ఆప్షన్ ఎంచుకుంటే ఆ రీతిగా నువ్వు ఫలిస్తావు ఇది కేవలం మన చేతిలో ఉంది కాబట్టి మనమే దీన్ని ఎంచుకోవాల ఏ మార్గంలో పోవాలో మనం ఎంచుకోవాలి అందరినీ పిలిచి అందరికీ చేసి తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు నాకు చెల్లి ఏ ఫలం ఉండదని ప్రభు చెప్పాడు అదే నువ్వు భేదాలని వాళ్ళు నీకు తిరిగి ఏమీ చేయలేరు వాళ్ళు నీకు ఏమి ఇవ్వలేరు కాబట్టి నువ్వు ధన్యుడు ఎందుకంటే వాళ్ళ పక్షంగా ఇచ్చేది ప్రభువు వాళ్ళ పక్షంగా ఇవ్వాల్సింది ఏసు ప్రభువు ఏది విత్తితే అదే గోస్తావు అని ప్రభు చెప్పాడు నువ్వు ఏ విత్తనం విత్తావో ఆ పంటనే గోస్తావు ఇదే బైబిల్ యొక్క ప్రిన్సిపల్ అంతా కూడా ఇదే మనిషి పాపం విత్తాడు మరణాన్ని గోస్తున్నాడు అది తప్పకుండా జరగాల్సిందే పాపాన్ని ఎవరు తొలగించలేరు పాపం పోదు మరణం తప్పకుండా మనిషి పొందాల్సిందే పాపానికి శిక్ష అనుభవించాల్సిందే తీసివేయడానికి లేదు అందుకే యేసు ప్రభు దిగొచ్చి ఆ శిక్ష ఆయన మీద ఆయన భరించాడు తప్ప శిక్షను తొలగించలేదు అదే మనం విత్తితే మనం ఫలం కొయ్యాల్సిందే మనం పంట కొయ్యాల్సిందే నువ్వు బీదలకు ఇక్తున్నావు కాబట్టి వాళ్ళు తిరిగి నీకేం ఇవ్వలేరు మరి నీకు ఫలం ఎలా వస్తుంది నీ పంట ఎక్కడి నుంచి వస్తుంది అంటే అప్పుడు దేవుడు దిగుతాడన్నట్టు వారి పక్షంగా దేవుడు నీకు ఇస్తాడు నీకు ప్రత్యుపకారం చేస్తాడు ఈ సీక్రెట్ నీకు అర్థమైతే చూడండి మన జీవితాలు మారిపోతాయి మన జీవితాలు చాలా ఉన్నతంగా వెళ్ళిపోతాయి ఎవరు ఊహించలేరు అంతగా వెళ్ళిపోతాయి కాబట్టి ఈ విధానాలు చర్చి నుంచి పూర్తిగా కనుమరుగైపోయినాయి కనపడం ఎవరు చెప్పరు కూడా జ్ఞాపకం కూడా చేయరు ఇంకా పిలవండి ఆర్భాటంగా చేయండి ఇంకా గందరగోళం చేయండి అని చెప్తారు తప్ప ఈ విధానం ఎక్కడ కనిపించదు ఈ విధానం నీ నా జీవితంలో నేను పాటిస్తే ఖచ్చితంగా చెప్తున్నాను మన జీవితాలు మారతాయి మన పరిస్థితులు మారతాయి సమస్తం మారిపోతాయి నీకు మంచి సాక్ష్యం వస్తుంది అదే రీతి నీ చెప్పడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది అన్నట్టు సంఘం నుంచి కరుమరుగు పెట్టుతున్న ఈ ఈ యొక్క విధానాలు మనం పాటించే వరంగా ఉండాలా యోగ ఎలా అవ్వగలిగాడు యోబు ఎంతో ధనవంతుడు కదా పట్టణంలో అంత ధనవంతుడు ఎలా అవ్వగలిగాడు ఆయన యోబు అని చెప్తాడు బీదలకు యోబు రాసిన పత్రిక ముప్పై ఒకటో అధ్యాయం పదహారు నుంచి ఇరవై వరకు మన చదివితే అర్థమవుతుంది యోబు ముప్పై నుంచి పదహ అధ్యాయంలో పదహారు నుంచి ఇరవై వరకు బీదలకు హెచ్చరించిన దానిని నేను బిగబట్టిని ఎడలా విధవరాండ్ర కనులు క్షీణింపజేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనను తినని నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవటం నేను చూడగను వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రెల బొచ్చు చేత పొందకపోయిన ఎడలను గుమములు నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటు నుండి పడునుగాక నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక నేను చాలా ఛాలెంజ్ చేస్తున్నాడు నేను బేదలకు ఇవ్వకపోయినా విధవరాన్లకు ఇవ్వకపోయినా తల్లిదండ్రులు నేను అనాథలకు ఇవ్వకపోయినా వస్త్రహీనులకి వస్త్రాలు ఇవ్వకపోయినా బేదలకి వస్త్రాలు ఇవ్వకపోయినా చూడండి ఆయన అంటున్నాడు నా భుజశల్యము దాని గూటి నుండి పడును కాక నా బాహు ఎముకల్లోనికి విరుగును కాక ఒక మాట చెప్పాలంటే నేను సచిపోదును కాక అంటున్నాడు ఆయన ఎందుకంత ధైర్యం కలిగే అనగలిగాడు మాట అని చేశాడు కాబట్టి ఆయన ఇవన్నీ చేశాడు కాబట్టే అంతగా దీవించబడ్డాడు అంతగా ఆశీర్వదించబడ్డాడు అయన సంపాదించింది ఏది కూడా మోసం చేసి సంపాదించింది కాదు యశుప్రభు చెప్పిడు ఆయన గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు ఆయన యథార్థ వర్తనుడు యథార్థ వర్తనుడు అన్నాడు యథార్థ అంటే మంచిగా వ్యాపారం చేసినటువంటి యథార్థంగా వ్యాపారం చేసినటువంటి వాడు లోకంలో డబ్బులు కోటీశ్వరులు ఉన్నారు అదంతా మంచి చేసి సంపాదించిన సంపద కాదది తప్పు చేయకుండా సంపాదించిన వస్తువు కాదది మోసాలు చేయకుండా ఏది చేయకుండా వచ్చిన సంపద కాదది అది యథార్థమైన సంపద కాదు యోబు సంపాదించింది యదార్థమైన సంపద యోబు సంపాదించింది అది యథార్థమైనది దేవుడే సాక్ష్యం ఇచ్చాడటువంటి వాడు లేడు అనంటే ఎంత యథార్థంగా చేశాడు కాబట్టి ఈరోజు అన్నిలు కూడా సంపాదిస్తూ వాళ్ళు మోసాలు చేసి సంపాదిస్తున్నారు నీకు నాకు మోసాలు చేయాల్సిన అవసరం లేదు నీవు నేను కుయుక్తులు బనాల్సిన అవసరం లేదు నీవు నేను రకరకాలైనటువంటి చేయాల్సిన అవసరం లేదు ఈ లోకస్తులంతా అట్రాక్షన్స్ అది ఇది రకరకాలైనటువంటి చేస్తూ ఉంటారు వాళ్ళు వర్ధిలడానికి పొందడానికి కానీ నీవు నేను ఆ రీతిగా చేయాల్సిన అవసరం లేదు నువ్వు ప్రభు నమ్ముకుంటే చాలు ప్రభు చెప్పిన విధానంలో నడిస్తే చాలు ఆయన్ని శోధించు ఆ తర్వాత నీ ఇది ఏదైనా సరే అది వర్ధిల్లుతుంది యోగే సాక్ష్యం యోబే సాక్ష్యం దానికి కాబట్టి చూడండి ఈ విధానాలు మనము సన్నగిల్లిపోకూడదు ఈ విధానంలో మనం పడిపోకూడదు ఈ విధానాల్లో మనము వెనకడుగు వేయకూడదు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విధానాలు పాటించే ఎవరు లేరు ఇక నుంచైనా మనం పాటించే వాళ్ళంగా ఉండాలి ఇక నుంచైనా మనం ఈ పనులు చేసే వాళ్ళంగా ఉండాలి మనకు ఉండొచ్చు అందరినీ పిలవాలి అన్నీ చేయాలి మనకు ఉండొచ్చు తెలియకపోతే అలాగని మనకు ఉండొచ్చు కానీ దాన్నే కదా తృణీకరించుకోవడం అంటారు యశోప్రభు మాట అంటే అదే కదా నన్ను వెంబడించుకునే వాడు తను తను తృణీకరించుకొని సెలివెత్తుకొని మయమన్నాడు ఇదే కదా అది మన కోరికలను తృణీకరించుకుంటున్నాం అయ్యో మనుషులు అనుకుంటారు మనుషులు అదనుకుంటారు మనుషులు ఇదనుకుంటారు అనుకొని అదే కదా తృణీకరించుకోవడం అంటే ఫలం పొందినప్పుడు వీడు విజయ రహస్యం ఏంది అని ఆలోచించినప్పుడు అప్పుడే తెలుస్తుంది కదా అయ్యో ఇతను ఈ విధానం చేసి ఇంత అభివృద్ధి పొందాడా ఇలా చేసి దేవుడి దగ్గర నుంచి దీవెనలో పొందాడా మనం కూడా చేద్దాం అనే ఆలోచన వాళ్ళ హృదయంలో వస్తుంది కాబట్టి డిఫరెన్స్ చూపించే వాళ్ళంగా ఉండాల ఈ విషయంలో మనం ఆసక్తి కనబరచాల మాంద్యులం కాకూడదు ఈరోజు అందరం మాంద్యులంగానే ఉన్నాం మాంద్యులం కాకూడదు అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అదే మొత్త వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మన ప్రభు జ్ఞాపకం చేస్తాడు అందుకు యేసు నీవు పరిపూర్ణుడ వగటకు కోరిన గడలా నీవు పరిపూర్ణుడవు కావాలి అని అంటే పోయి నీ ఆస్తి న మీ బేదలకేమో అప్పుడు పరలోక నీకు ధనము కలుగును నీవు వచ్చినని వెంబడిచ్చుమని అతనితో చెప్పాను కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు చాలా ప్రాముఖ్యంగా చెప్తున్నాడు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు పరిపూర్ణ నువ్వు పరిపూర్ణ ఈ విషయాన్ని మనం చేయాలి పేదలను జ్ఞాపకం చేసుకోవాలి పేదలకు ఇవ్వాలి డబ్బున్న వాళ్ళని పిలిచివ్వడం కాదు పే పెద్ద పెద్ద పిలిచి చేయడం కాదు లేని వాళ్ళకి ఇవ్వాలనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకొక మాట ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకు సమయం లేదు కాబట్టి చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను మత్సవ వారితో ఆరో అధ్యాయము మూడు నాలుగు వచనాలలో మత్స వారితో ఆరో అధ్యాయము మూడు నాలుగు వచనాలలో ఇక్కడ ప్రభు చెప్తున్నాడు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుం తెలియక ఉండవలను అట్లయితే రహస్యమందు చూచ నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును ఈ విషయం మన యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని నీవైతే ధర్మము చేయనప్పుడు సహాయం చేసేటప్పుడు అది చాలా రహస్యంగా ఉండాలి ఎంత రహస్యంగా అంటే నీ కుడి చేయి చేసేది నీ ఎడం చేతికి కూడా తెలియకూడదు అంటే ఎంత గోప్యంగా ఎలా ఉంటుంది చెప్పండి సాధ్యమైన కుడి చేయికి చేసేది ఎడం చేయికి తెలియకుండా ఎలా ఉంటుంది తెలుస్తుంది అంటే యేసు ఉద్దేశం ఏంటిది అని అంటే ఆయన ఇందుకు ఆ మాట చెప్తున్నాడంటే అంత గోప్యంగా ఉంచాలి ఎవరికి తెలియకూడదు ఎవరికి తెలియకూడదు ఎవరికి చెప్పకూడదు నువ్వు చేసేది ఏది కూడా ఎవరికి చెప్పకూడదు చాలా రహస్యంగా ఉంటేనే నీకు ప్రతిఫలం వస్తుంది నువ్వు ప్రతిఫలం కావాలనుకుంటే ఈ విధానం పాటించు దేవుని దగ్గర నుంచి సమాధానం రావాలంటే ఈ విధానం పాటించాలి కానీ ఈ విధానం పాటించే ఎవరున్నారు చెప్పండి లోకంలో ఎవరున్నారు పబ్లిసిటీ కావాలి పబ్లిసిటీ కావాలి యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నవే ఏవో కా చిన్న కార్యక్రమం చేస్తారు భయంకరంగా డబ్బులు కొట్టుకుంటారు ఈ విధానం తగింది కాదు ఎంతమందిని చూస్తూ ఉంటామో ఎంతమందిని పోయినప్పుడు సంఘాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే తంగంలో పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే వాళ్ళు ఒక ఇస్తున్నారు అనుకోండి ఆ విషయం చెప్పాల బయటికి అందరి ముందు చెప్పాల చెప్పకపోతే అతను ఒప్పుకోరు ఇష్టపడరు నువ్వు చెప్తావా చెప్పవా చెప్పాలా చెప్పకపోతే ఒప్పుకోరు ఇచ్చినందుకు ఎందుకు వీళ్ళు డబ్బులు ఇస్తారు అనంటే ార్థం చేయాల మా గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాల మా గురించి ప్రత్యేకంగా చూడాల మమ్మల్ని ప్రత్యేకంగా ఎంచాల అందరి ముందు ప్రత్యేకంగా చేయాలి ఆ ఉద్దేశంతోనే ఇస్తారు తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఉండదు ఇప్పుడు అన్న వ్యక్తి అని చెప్పించుకుంటే వాళ్ళ ముందు గౌరవం వస్తుంది అన్నట్టు ఈ ఇచ్చే వాళ్ళకి ఎటో జ్ఞానం లేదు చెప్పే వాళ్ళకి కూడా జ్ఞానం లేదు అన్నట్టు వాళ్ళు అనౌన్స్ చేసేస్తారు ఎవరు ఎంత ఇచ్చారు ఏంది ఇవన్నీ కూడా అనౌన్స్ చేస్తారు ఏమొస్తుంది చెప్పండి ఫలమంతా ఇగిరిపోయింది ఫలమంతా పోతుంది అదే ఈరోజు జరుగుతున్నది ఇంత చేసినా సరే మొత్తం బయటికి ఎందుకు అంటే పేరు ప్రఖ్యాతలు కావాలి గొప్పతనం కావాలి ఘనత కావాలి ప్రభు నుంచి కాదు మనుషుల నుంచి ఈ విధానం పాటించే వాళ్ళు లేరు కానీ మనం పాటించాలా మనం చేసేది ఏదైనా కానీ మనం చేసే సహాయ కార్యక్రమం ఏదైనా కానీ చూడండి ఈ విధానం మనం చెయ్యాలి మనం ఎవరికి కూడా చెప్పకుండా చెయ్యాలి చూడండి చాలా మంది నేను విన్నాను ఎవరు నాకు అన్నట్టు జ్ఞాపకం ఇలా చేసి మనం చూపించాలి చూపిస్తే ఎదుటి వాళ్ళు ప్రేరేపణ పొందుతారు అనే విషయము నేను విన్నాను చూడండి మనం పెడితే ఎవరు ప్రేరేపణ పొందరు ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు అనంటే ప్రభు మాట అంటేనే వాడు మనం చేస్తే ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటాడు ప్రభు అంటేనే యేసుప్రభే చెప్పాడు చేయమని యేసుప్రభే చెప్పాడు పాటించమని ఆ వ్యక్తి యేసుప్రభు చెప్తేనే విననివాడు మనం చూపితే ఎందుకు వింటాడు వినడు యేసుప్రభు అంటేనే లెక్కలేనటువంటి వాడు యేసుప్రభు మాట అంటేనే లెక్కలేనటువంటి మనం పెడితే ఎందుకు వింటాడు వినడు వాక్యానికి విధేయత చూపని వాడు మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతాడు ఇవ్వడు ఏదైనా చేయాలంటే యేసుప్రభుకు లోబడి చేయాలి మనల్ని చూసి ఎవరు చేయకూడదు కాబట్టి మనం ఫలం రావాలంటే మనం చేసేది ఎవరికి కనిపించకూడదు మనం చేసేది ఎవరికి చెప్పుకోకూడదు అదే యశు ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఒక సిస్టర్ నాతో చెప్తా ఉంది ఆ సిస్టర్ ఏమంటుందంటే మా పాస్టర్ గారు డబ్బులు ఇచ్చిన వ్యక్తికేమో ఎక్కువసేపు ప్రార్థన చేస్తాడు డబ్బులు ఇవ్వన వ్యక్తికేమో తక్కువసేపు ప్రార్థన చేస్తాడు డబ్బులు ఇచ్చేటప్పుడు కనీసం ప్రార్థన కూడా చేయడు మేం చెప్పేటి ఏవి కూడా పట్టించుకోడు డబ్బులు ఎందుకు ఇస్తాము ప్రార్థన చేస్తాడని కదా ప్రార్థన కూడా చేయడు అంటే ఏం వాసిస్తున్నారు డబ్బులిచ్చి అలా అయిపోయింది రోజు లోకంలో అలా అయిపోయింది పరిస్థితులు కాబట్టి అటువంటి విధానాలు నీవు నేను పాటించకూడదు మనం చేసేది ఎవరికి తెలియకూడదు అలా చేస్తే మనం వాక్య విరుద్ధ విరోధంగా ఉన్న వాళ్ళము ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపులం కూడా కాబట్టి ఈ విషయాన్ని పట్ల మనం నిర్లక్ష్యం వహించకూడదు నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకొక విషయం ఏంటిదంటే మతైసు వార్త ఆర అధ్యాయము క్లుప్తంగా చెప్పి ముగిచ్చేస్తాను మత్తైస్ వార్త ఆర అధ్యాయము ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాలు ఆ కంటిన్యూషన్ లోనే ప్రభు చెప్తున్నాడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవల్లని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇక్కడ ప్రభు ఒక విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఒక కొంతమంది ప్రజలను గురించి అని చెప్తున్నాడు కొంతమంది మనుషుల గురించి ఆ మనుషులు ఎలా ఉంటారు అంటే వాళ్ళకు ప్రభు పెట్టిన పేరు ఏంటిదనంటే వేషధారులు ఎందుకు వేషధారులు అనే పేరు ఆయన పెట్టాడు అనంటే మనుషులకు కనబడాలని అంటే మనుషులు కనబడాలి ఏంటిది వాళ్ళు చేసే ప్రార్థన మనుషులకు కనబడాలి మనుషులకు వినబడాలి అబ్బోయిని ఎంత గొప్ప దైవజనుడో అబ్బోయిని ఎంతో బాగా ప్రార్థన చేస్తున్నాడో ఎంత ప్రార్థన పరుడో ఎంత భక్తి కలిగిన అనుకోవాలని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం మనుషులు చూడాలని ప్రార్థన చేస్తారంట సమాజ మందిరములో అందరి ముందు వీధుల మూలల్లో అందరి ముందు ప్రార్థన చేస్తారు ఇది ఎందుకు మనుషుల దగ్గర నుంచి మెప్పు కోసం యశుప్రభు ప్రార్థన అంటే ఏం చెప్పాడునంటే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము ఏం చెప్పాడైనా నీ ప్రార్థన నీ ప్రభువుకు తప్ప ఎవరికీ వినపడకూడదు నీవు చేసే ప్రార్థన నీ ప్రభువుకు నీ తండ్రికి తప్ప ఎవరికి వినపడకూడదు నువ్వు వినపడాలి అని చేస్తున్నావు అనంటే నువ్వు ఎదుటి వాళ్ళు వినాలి అని చేస్తున్నావు అనంటే అది నువ్వు ప్రభువుకు చెయ్యడం లేదు అది మనుషులు వినాలి అని నువ్వు చేస్తున్నావు మనుషులు గురించి ఏదో అనుకోవాలని నువ్వు చేస్తున్నావు కానీ నువ్వు భారంతో ప్రార్థించేవాడివి కావు అదేం అని చెప్తున్నాడు ఈరోజు ఎందుకు ఇది నేను జ్ఞాపకం చేస్తున్నానంటే మనలో పాటించకపోవచ్చు కానీ ఈ విధానం ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది నేను యూట్యూబ్లో కొన్ని షార్ట్స్ చూసేటప్పుడు ఎందుకు పెడతారో తెలియదు అందరూ మోకాలు వేసుకుని ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు అందరూ వీడియోలు తీసి పెడతా ఉంటారు వీడియోలు తీసి పెడతా ఉంటారు నాకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా పెడతారు ఎందుకు దీనివల్ల ఏం ఉపయోగము అంటే మేము ప్రార్థన చేస్తున్నాం అందరూ చూడండి అని ఇదిగో మేము చూడు మోకాల మీద కూర్చున్నాం అని అందరికీ చెప్తున్నారా ఇదిగో మేము చూడు పెద్ద పెద్దగా అరిసి ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నారా ఎందుకు పెడుతున్నారు వీడియోలు అవి ప్రార్థన చేసే వీడియోలు సరే వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారో పెట్టరు మళ్ళీ ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి మోకాలు నిలబడి పెడతారు ఎందుకు పెడుతున్నారు కేవలం మనుషులు చూడాలని కేవలం మనుషులు మేము భక్తి అనుకోవాలని కేవలం మనుషులు మేము గొప్ప వాళ్ళం అనుకోవాలని ఇది వేషధారు ప్రార్థన ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు ఆ ప్రార్థన అటువంటి ప్రార్థన ఉద్దేశంతో చేసే ప్రార్థన దేవుడు వినడు మన ప్రార్థన ఎప్పుడు బయటికి వినబడాలి అనంటే విజ్ఞాపన చేసేటప్పుడు మన ప్రార్థన వినబడాలి విజ్ఞాపన చేసేటప్పుడు మన ప్రార్థన వినబడాలి అందరూ ఏకీభవించాల ఆ కార్యం జరగాలి ఏసుప్రభు చెప్పాడు మీలో ఇద్దరు ముగ్గురు ఏ విని గురించైనా ఏకీభవించినప్పుడు ఒక విషయం మీద అంటే ఈ విజ్ఞాపనకు సంబంధించింది అది అది మనం చేసుకోవచ్చు కానీ ప్రాముఖ్యంగా మనుషులు చూడాలి మనుషులు వినబడాలి మనుషులు కనబడాలి అనే దీర్ఘ ప్రార్థనలు అదే రీతిగా గొప్ప అనుకోవాలని గొప్ప హై లెవెల్ భాషలో ప్రార్థనలు దేవుడు అంగీకరించడు ఈ విధానాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి రోజు రోజుకి పెరుగుతున్నాయి కాబట్టి చూడండి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి మనుషులు చూడాలి అని ప్రార్థన చేస్తే మాత్రం మనుషులకు చూపించాలని ప్రార్థన చేస్తే మాత్రం వేషధారులం అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన మనకి మన తండ్రికి మధ్యలో సంభాషణ అది చాలా ప్రైవేట్ అనే విషయం వేస్తే ప్రభు చెప్తున్నాడు చాలా ప్రైవేట్ అది ఎంత ప్రైవేట్ అంటే నీ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు నువ్వు తలుపులు వేసుకోవాలి రహస్యంగా నువ్వు కూర్చోవాలి అంటే నువ్వు ఏం చెప్పాడు రహస్యముగా కూర్చొని ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు కాబట్టి రహస్యమును చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వల్లే మాటలు వచయింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుతున్నారు ఏం చెప్పాడైనా చేసే ప్రార్థన కూడా అన్యజనులాగా వ్యర్థమైన మాటలు వచయింపవద్దు విస్తరించి మాట్లాడితే ఏమవుతుందంట మాది తమ మనవి వినబడుతుందని వారు తలంచుతారు ఎవరన్ని జనులు విస్తరించి మాట్లాడితే వాళ్ళకి వినపడుతుంది వాళ్ళకు అర్థమవుతుంది దేవుడికి అర్థమవుతుంది కానీ మీరు వారి వల్లే ఉండొద్దు అని చెప్పాడు సుప్రభు మీరు మీ తండ్రిని అడగక మునిపోయి మీరు అక్కరగానున్నవేమో ఆయనకి తెలియను ఏం చెప్తున్నాడు ఆయన నీవు ఏదైతే అడగబోతున్నావో నువ్వు ఏదైతే ప్రార్థించబోతున్నావో నీవు అడగక తెలుసంట ఆయనకి ఇంకా దేని గురించి ప్రార్థన చేయాలని దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం చేయాలన్నా ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయా ఆయన ఏం చెప్తున్నాడు నిన్ను ప్రార్థన చేయమంటున్నాడు ఎవరికి తెలియకుండా రహస్యంగా కూర్చొని ప్రార్థన చేయమంటున్నాడు చేసేటప్పుడు అన్ని జను చేయొద్దంటున్నాడు ఎందుకు అన్ని జనులనే పదమైన వాడుతున్నాడు అన్ని జనుల యొక్క ఉద్దేశ్యం ఎలా ఉంటుంది అన్ని జనులకు దేవుడు ఎవరు అంటే ఇచ్చేవాడు అన్ని జనులకు దేవుడు ఇచ్చేవాడు ఏంటిది దేవుని దగ్గరికి వెళ్ళి మొర ఏదో వస్తుంది దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తారు అసలు ప్రాముఖ్యంగా వాళ్ళ అవసరాల కోసం వెళ్తారు వాళ్ళ అవసరతల కోసం వెళ్తారు వీటి కోసమే దేవుని దగ్గరికి వెళ్తారు ఏదో దేవుడనో దేవుడు గొప్పడనో అదనో ఇదనో ఏం వెళ్ళరు వాళ్ళ అవసరాల కోసం వెళ్తారు నువ్వు అలా రావద్దని చెప్తున్నాడు యేసుప్రభ మొట్టమొదటిగా నీ అవసరాల గురించి నువ్వు ప్రాథం చేయొద్దు ను వాటి గురించి అయితే నువ్వు ప్రాథం దగ్గరికి రావద్దు ఇది అన్ని జనులు చేసేది వాళ్ళు వచ్చి రకరకాలుగా రకరకాలుగా విస్తరించి అలా మాట్లాడతారు నువ్వు అలా చేయొద్దు అని చెప్తున్నాడు ఎందుకు చేయొద్దు అంటున్నాడంటే నీకు ఏమి కావాలో ఈ లోకంలో నీకు ఏ అవసరతుందో నీకు ఏ అక్కరతుందో అదానికి తెలుసు చూడండి ఎంత చక్క ఎంత బాగా చెప్పాడాను నీకు ఏం కావాలో నీకు చెప్తున్నాడు మరి నువ్వు దేని గురించి ప్రార్థన చేయాలి మరి ఇక దేని గురించి ఏం అడగలిపోయి ప్రభు అనంటే ఆ కింద ప్రార్థన చదివితే మనకు అర్థమవుతుంది ప్రభు నేర్పించాడు ప్రార్థన ఆ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంటే దేనికి సంబంధించింది ఆ ప్రార్థన మతైసు వర్త ఆరు అధ్యాయము మన ప్రభువు జ ప్రార్థన నేను ఎంత క్లుప్తంగా జబ్బిచ్చేస్తాను ఏమన్నాడు దేవుణ్ణి స్థుతించమన్నాడు ఆ తర్వాత నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తము నెరవేర్ భూలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక అన్నాడు అంటే దాని అర్థం ఏంటిది నీ రాజ్యం పరలోకంలో నెరవే నీ చిత్తము పరలోకం నెరవేరుతుంది భూమి మీద నెరవేరాలి భూమి మీద నెరవేరాలంటే ఎట్లా నెరవేరుతుంది ఎవరు నెరవేరుస్తారు భూమి మీద మనమే అంటే మనం మన నీ చిత్తాన్ని మేము అనే ప్రార్థన చేయమంటున్నాడు నీకు తగినట్లుగా మేము ఉండాలి అనే ప్రార్థన చేయమంటున్నాడు ఆ తర్వాత మా అనుదిన ఆహారం నీడు మాకు దయచేయమన్నాడు నీ అవసరత గురించి తర్వాత మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము ఇక్కడ కండిషన్ పెట్టాడు ఆయన ఈ మాట నువ్వు చేయాలి అనంటే చాలా ధైర్యం కావాల మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము అనే కండిషన్ పెట్టాడు ప్రభు ఈ కండిషన్ అంటే ఏంటి చెప్పండి ఇది నువ్వు చేసేవాడిపోయితేనే ఈ పదం పడగలు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి మాట చెప్పామనుకోండి నీ హృదయంలో ద్వేషం పెట్టుకోను నీ హృదయంలో కలహం పెట్టుకోను నువ్వు ఎదుటి వాడి మీద పగ పెట్టుకోను వెళ్ళి మాట వరికితే నువ్వు ఆవేశదారుడుతావు అబద్ధికుడు పోతావు ప్రభు దగ్గర మా మేము క్షమించున్న ప్రకారము అంటే మనలో మార్పు దేవుడు ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి ప్రభు దగ్గరికి వెళ్తే చాలా ధైర్యం కావాలి ఈ మాట చెప్పాలంటే మరి ఆ మాట చెప్పి ప్రార్థన చేయాలనంటే చూడండి ముందు మనం దేవులు వాక్యాన్ని పాటించే వారంగా ఉండాలి ఇది మనకు జ్ఞాపకం చేస్తుందన్నట్టు పదే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాపాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది మనలో ఏ బలహీనత ఉందో జ్ఞాపకం చేస్తుంది తర్వాత మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి తప్పించము మేము శోధనలో పడిపోకూడదు అంటే దాని అర్థం ఏంటిది శోధనలో పడిపోతే ఏమవుతుంది పాపం చేస్తాం పాపంలో మేము పడిపోకుండా దుష్టునికి దొరకకుండా తప్పించమని అడుగుతున్నాడు పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాడు తర్వాత కొన్ని అడుగుతున్నాడు సింపుల్ అని చెప్పింది ఏంటంటే పరిశుద్ధంగా మేము ఉండాలి నీ చిత్తాన్ని నెరవేర్చాలి మా పాపాలు ఒప్పుకోవాలి అని చెప్పే ఆయన చేసే ఆయన చేసేటువంటి ఆయన చెప్పినటువంటి ప్రార్థన అంతేగాని మీకు ఏం అవసరం ఉన్నాయో మీకు ఏ అక్కరత ఉన్నాయో వాటన్నిటి గురించి విశదీకరించి విశదీకరించి చెయ్యొద్దు యశప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు నీకు ఏం కావాలో నీకు ఏ అవసరం ఉందో నీకు ఏ అక్కరుందో నీ తండ్రికి ముందే తెలుసు అని చెప్తున్నాడు కానీ మనం అంతా ఆపోజిట్ ప్రార్థనలు చేస్తాం కదా మన ఆపోజిట్ ప్రార్థనలే ఉంటాయి ప్రార్థనలు చేస్తే పాపలు పుకోటము ఉండదు ప్రార్థన చేస్తే నీ చిత్తం ఏమైందో తెలియ తెలియజేసే విధానం ఉండదు మన లోపాలని మనం జ్ఞాపకం చేసుకొని వాటిని వచ్చి పశ్చాత్తాపడ్డం ఉండదు నీ చిత్తం ఏందో ప్రభా నాకు తెలియజేయ ప్రభా నేను చేయాలనేటువంటి ఏముండవు ఎంతసేపు మన అవసరాలు వ్యతిరేకమైన ప్రార్థనలు చేస్తాం మనం అందుకే మన ప్రార్థనల ఫతిఫలం రావడం లేదు కాబట్టి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఇవన్నీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవే అన్నీ దేవుని వాక్యానికి వ్యతిరేకమైన విధానాలే అందరూ మర్చిపోయినటువంటివే ఎవరు పాటించినటువంటివే ప్రభు చెప్పిన మాటలు నీ జ్ఞాపకం చేసినవన్నీ మరి వీటిలో మనం ఎన్ని పాటిస్తున్నామో రంగం అయితే ఎప్పుడో వదిలేసింది వీటన్నిటిని మరి నీవు నేను వీటిలో ఎన్ని పాటిస్తున్నామో ఎన్నిటిని వదిలేశాము ఎన్నింటి పట్ల మనం నిర్లక్ష్యం చూపిస్తూ మనల్ని మనం ఈ క్షణం జ్ఞాపకం చేసుకోవాలి మనల్ని మనం ఈ క్షణం సరిచేసుకోవాలి ప్రభు కోరిన విధంగా మనం జీవించాలి ప్రభు చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి అదే అని చెప్పాడు ప్రభువును సేవించండి ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి అన్నాడు ఆ రీతిగా సేవించాలనంటే మనం ఆయనను ఆజ్ఞలన్నీ పాటించాలి ఏది కూడా వదిలిపెట్టకూడదు కేవలం ప్రార్థనలతో మనం ఆగిపోకూడదు వాక్యం చెప్పి మనం ఆగిపోకూడదు వాక్యం ధ్యానించి మనం ఆగిపోకూడదు ఆరాధించి మనం ఆగిపోకూడదు ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం చదివినవన్నీ ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నవన్నీ మొదటిది సువార్త రెండవది భేదాలను జ్ఞాపకం చేసుకోవడం మూడవది చేసిన ధర్మాన్ని బయటకు చెప్పకుండా ప్రార్థనలో వేషధారిలో ఉండకుండా ఉండడం ఇది ప్రభు మన జ్ఞాపకం చేసిన విషయాలు కాబట్టి ఈ విషయాల పట్ల మనకు జాగ్రత్త కలిగి ప్రభువును తీవ్రత కలిగి సేవించదము దేవుడు అటువంటి కృపను మనందరికీ అనుగ్రహించిన దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధువైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృపగలిగిన మా ప్రభ ఈ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారా మాతో ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎదుగునైనా అనేకమైన విషయాల గురించి మీరు మాతో మాట్లాడుతూ అనేకమైన లేఖన భాగాలను తండ్రి మీరు మా తీసుకొని వచ్చారు అవును ప్రభా ఈ లేఖన భాగముల పట్ల ప్రాముఖ్యం ఇవన్నీ కూడా నీ ఆజ్ఞలే ప్రభా ఈ నీ ఆజ్ఞల పట్ల మేము ఎంతో కొంత నిర్లక్ష్యం కలిగే ఉన్నాము అంత ఆసక్తి లేదు అంత తీవ్రత లేదు మాందిలముగా ఉన్నాం తండ్రి మేము క్షమించండి మన్నించండి ఏ విషయంలో కూడా ప్రభా మేము తప్పిపోకూడదు ధర్మశాస్త్రం అంతా నాయనా ప్రభా పాటించి ఒక ఆజ్ఞలో తప్పిపోతే వాడికి ఏం లాభం అని చెప్పారు ప్రభా కాబట్టి అదే రీతిగా తండ్రి ఎన్నో చేస్తూ ఉన్నాం వీటిని విడిచిపెడితే తండ్రి మా ఫలం మేము కాదు కాబట్టి ప్రభా ఈ విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని నా తండ్రి మేము మా పిల్లలు మా ఫలాన్ని మేము పెంచుకోవాలి తండ్రి మేము మీకు తగినట్లుగా జీవించాలి మీ వాక్యానికి సంపూర్ణమైన విధేయత కలిగిన వరంగా ఉండాలి మీ ఆజ్ఞలన్నీ పాటించే వరంగా ఉండాలి ప్రభా మేము మిమ్మల్ని సంపూర్ణంగా మహింపరిచి గనపరిచే వరంగా మేము ఉండాలి అటువంటి కృపను మాక అనుగ్రహించమని నేను ఈ విషయాల్లో తప్పిపోయింటే క్షమించమని మన్నించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ విషయాల పట్ల జాగ్రత్త కలిగి నేను ప్రభా జీవించట కృప చూపించమని నీ వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించమని అంటే ఇంతవరకు ప్రభా ఈ ప్రేరణలో మీరు తోడుగున్నందుకే వందనాలు చెల్లిస్తూ తండ్రి ఎవరి గురించి నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభావ వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి చిన్న బిడ్డలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు క్యాన్సర్తో పోరాడే వాళ్ళు ఉన్నారు ఆర్థిక సమస్యలతో ఉన్నవారు ఉన్నారు ప్రభా కుటుంబ సమస్యలతో ఉన్న వారు ఉన్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తల్లి వారి సమస్యల నుండి విడిపించండి నా ప్రభా సంపూర్ణంగా స్వస్థపరచండి సమృద్ధిని అనుగ్రహించండి రక్షణ అనుగ్రహించండి ప్రభా మీరేనైనా వారి పట్ల కృప చూపించే వారందరినీ కూడా తండ్రి మీరేనైనా మీ నామానికి మేమకరంగా మీ సాక్షి నిలబెట్టమని ప్రార్థిస్తూ కేవికిన ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి వారందరికీ కూడా ప్రభావం మీరు ఎత్తుగా ఉండండి నా తండ్రి మీ చిత్తాన్ని వారి పట్ల జరిగించండి తండ్రి ప్రభావం మీ నామానికి మనము తెచ్చుకోమని ప్రతి ఒక్కరికి మీరు ఎత్తు ఇంతవరకు నా ప్రభావం మీరు మా పక్షంగా జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామను ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు యసు క్రీస్తుకు కృపా కనికరమం ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ లోకం వాణి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడానికి నడిపించిన కాదు ఆమె ప్రైజ్లు అడక్క అందరికీ